స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ జీవం వెళకండి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపన్నడా నీకు వర్ణాలు ఇస్తయ్యా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకొని మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించినందుకే నీకు ఎంతో వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞతాస్తిని చెల్లిస్తున్నాం దేవ సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరులు ఇక యోగంలో నీకే పదకొండు గతహాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండ్ గొప్ప దేవ ఈ యొక్క మధ్య మీరు మాతో మాట్లాడండి ప్రాభ మమ్మల్ని బలపరచండి అయినా మా సరి చేయండి మీకు అనూతనమైన పరిశుద్ధాత్మాభిషేకం పరలోక జ్ఞానం అని గరించండి నా దేవ నా ప్రభావాన్ని త్వరగా నడిపించిన అయినా ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రభావ పాఠం దారి మైంపొందని వాక్యం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాదర్శనాం తల్లి ఆమె ఊహించలేని మేలులతో నింపి నీకు నా వందనం ఊలే మేలులతో నింపి నీకున వందనం వర్ణించ వివరించగలనా నీ మేలులం వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులం ఊహించలే నీ మేలులకు నీ తినే సయ్యా నీకు నవందనం ృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నిర్చి మేలుల నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నిర్చి నిన్ను స్థుతిను విస్త్రేలు దేవుడా రక్ష स्तुतियन्तु नोनी नामावनु इस्राएलु देवुडा नारक्षका स्तुतियन्तु नोनी नामावनु विंशलेनी मेलुलतंसिना नयै तया नीकु नवंदनम నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకుల Aha, ninchinavu, nī ni tannidināku, tōdu ninchinavu, nī ni krupakunannu, aha, ninchinavu, nī ni tannidināku, tōdu ninchinavu. Yehuncha melu, melu lato ninchinavu. వందలియ అ ప్రజ కలములతో రాయ గలమా కవితలతో వర్ణీ చ గలమా కలలతో వివరించ గలమా ీ మహోన్నతమైన ప్రేమా ఆరాది ఆరా ఆరాదిను ఆరాదిను నా తండ్రి వినివే నను విడువబు ఎడబాయూవే నా రివినివే నను విడుపు ఎడబాయూ కలములతో రాయ గలమా కవితలతో వర్ణించ గలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమాశములు నీ మహిమను వర్ణించుచున్నవి అంత్యము నీ చేతి పరిణి వరణించుచున్నది నీవాన ప్రాణము నైకొరక పింజో చిన్నది ప్రాణము నేకరకైత ఆరు ఆరు ఆరాదింత ను దారాజువు నీవే నా త్రి వినివే నను విడువవు ఎడబాయను దారా వినివే నను విడువ ఎడబాయను తొమ్ముల తోరయమా కవితలతో వర్ణించగలమా కళలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా సేరాపులు కే రోగులు నిత్యముని స్థుతించో చెన్నవి మహాదూతలు प्रदान दूतल नीना केहिं जन्नवी सेवा अतुल कह रोबुलु नित्य मुनि स्मृतिंचो जन्नवी महादूतल प्रदान दूतल नी ప్రాణము నీ కొరకై తప్పోచున్నది దేవాన ప్రాణము నీ కొరకై తప్పంచోచున్నది ఆరాధిను ఆరాధిను రాది ఆరాదిను రారాజము నీవే నా త్రివి నీవే నను విడవవు ఎడబాయను రారాజవు నీవే నా త్రివి నీవే నను విడవు ఎడబాయను కలములతో రాయ గలమా కవితలతో వరణీ చ గల మా కలలతో వివరించ గల మా నీ మహోన్నతమైన ప్రేమా ఆరాధి ఆరాధి ప్రార్థన చేస్తా పరిశుద్ధర వాగు దేవ మీకు వందనాలనైనా ఇస్రాయిలు గొప్ప తండ్రి మీకే మీ యొక్క మరణ భూస్థాపన పున ద్వారా మమ్మల్ని అందరినీ అంతరంగం యువతులుగా మీకు వందనాలు కాబట్టి నేను మిమ్మల్ని తనుమని స్థితించలాగానే గనపరిచేలాగానే మీరు ఇచ్చిన యోగీతాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావ మేము ఎక్కడికి వెళ్ళలేం సమస్తం మీలో ఉంది నైనా కాబట్టి నేను సమస్తం మీలోనే మేము వెతుక్కుంటున్నాం మీ జ్ఞానం అందు అభివృద్ధి పొందుతూ దేవుని చిత్తమని కొలసల పత్రిక మొదటి అధ్యయనంలో ఉన్నది ప్రభు ఆ విషయాల తనుమల్ని మేము ఆసక్తి చేపిస్తున్నాం అనేకమైన విషయాలు మీరు బయలుపరుస్తున్నారు ముఖ్యంగా పరిశుద్ధాత్మక సంబంధించిన విషయాలు మీరు మాకు అనేకమైన చూపిస్తూ ఉన్నారు నేను వాటి పట్ల ఆసక్తి కలిగి మేము ముందు పోలాలని సేర్పడండి వీటిని జీర్ణం చేసుకోవాలా మేము పాటించాలా మా జీవితంలో అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం కృపరి కృపరించి మమ్మల్ని అందరినీ మీరు రాకపట్సు పరచుకోమని ప్రార్థిస్తుంది రక్షణ ప్రణాళికలో మేము చివరి వరకు వినాలని సేర్పడండి గొప్ప జరం మీకే సమస్తంగా మహిళ ప్రాభావం చెల్లించుకోండి ప్రతి విషయంలో మీకే మేము అంగీకారంగా వినాలని అందించండి ఈ రంగంతటా మీరే ఆధిపత్యం వహించమని వేసుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతకాలం నుంచి మనం కృపావరాలకు సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తా ఉన్నాం ముఖ్యంగా బయలుపరుచు వరములకు సంబంధించి కృపా వరాలు మూడు విభ మూడుగా విభజిపబడినట్టు మనం ఒక్కొక్క దాంట్లో కనీసం మూడు మూడు వరాలు తిరిగి ఉన్నట్లు మూడు ఇంటు అంటే తొమ్మిది వరాలు కాబట్టి మొదటిది బయలుపరుచు వరములు లేక గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ అంటాం ఇంగ్లీష్ గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ అంటే వరములు ఈ బయల్పరచు వరములలో బుద్ధి వాక్యం వర్డ్ ఆఫ్ విజన్ జ్ఞాన వాక్యం వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆత్మల వివేచన డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ ఒక ఆత్మ లేదు ఆత్మలు అని కాబట్టి ఆత్మల వివేచన ఈ మూడు ఈ మూడు వరములు దేవుడు సంఘ క్షేమం కొరకు అనుగ్రహించింది నాలుగు దశ అక్కడికి అన్నిట్లోకి బహు ప్రాముఖ్యమైంది జ్ఞానవాక్యం ఎందుకంటే జ్ఞానవాక్యం ఉంటే ఇప్పుడు మన ప్రస్తుతపు కాలంలో మనం ఎట్లా జీవిస్తున్నాము ఎట్లా జీవించాలో అది నేర్పుతుంది ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో దాని తర్వాత రెండవ ఆర్డరు బుద్ధివాక్యం భవిష్యత్కి సంబంధించింది నానియల్కి తెలుసు యోసెఫ్ లో ఉండే బుద్ధివాక్యం ఏంటంటే ఈ ఏడు సంవత్సరంలో రాబోతుంది ఈ బుద్ధివాక్యం అన్నట్టు కాబట్టి అది ప్రవచనం కాదు ఎందుకంటే అది కళ ప్రవచనం అనేది మీకు తెలిసే దాని తర్వాత మనం చూస్తాము భవిష్యత్తులో ఎప్పుడన్నా ఒక రోజు తక్కిన వరాల గురించి ధ్యానిస్తున్నప్పుడు కానీ ఆ యొక్క కళ భావంని వ్యక్తపరిచినప్పుడు నీకు బుద్ధి ఉంటేనే దాన్ని నువ్వు వ్యక్తపరచగలవు అన్నట్టు ఏడు బహుగా ఫలిస్తున్నావు ఏడు సంవత్సరంలో శ్రమ రాబోతుంది కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చగబెట్టుకోమంటారు అట్లా ఈ మొదటి ఏడు సంవత్సరాలలో నీ సంపాదనలు ఇట్టి సేవ్ చేసుకోవాల నేను ఇది బహు కష్ట బహు ఏమంటాము జిడ్డుగా పాటించిన నా లైఫ్ లో ఎందుకంటే నేను ఎట్లా ఈ ప్రతి వాక్యాన్ని పాటించిన ప్రయాసపడతా ఉంటాను దీన్ని నేను ఎట్లా ప్రాక్టీస్ చేయాలా ఎట్లా పాటించాలని చూస్తాను ఎందుకంటే పాటించకపోతే విజయం రాదు విజయం రాకపోతే సాక్ష్యం ఉండదు తర్వాత నీకు సాక్ష్యం లేకపోతే నువ్వు ధైర్యంగా వాక్యం చెప్పలేవు ఇప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పినా ఎన్ని ప్రాంతాలను తిరిగి చెప్పినా ఆ వాక్యాన్ని రుచి చూస్తున్నామా అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నామా మన గ్రూప్ కి ఇతరులకు అదే తేడా ఇప్పుడు ఏదైనా వాక్యం చెప్పాలంటే వాళ్ళు నేర్చుకొని చెప్పాల్సి వస్తుంది అనుభవం లేనివాడు అనుభవం ఉన్నవాడు ఇది నా జీవితంలో నెరవేరింది అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు ఏ వాక్యం చెప్పినా దానికి ఉదాహరణ తీసుకుంటావు నా దగ్గరకు వచ్చిన కేసులు నేను ప్రార్థనకు కేసులు నేను ప్రార్థించడం జరిగింది నా వ్యక్తిగత జీవితం పెట్టు జరిగిందని నువ్వు చెప్పగలవు లేకపోతే చెప్పలేమన్నట్టు కాబట్టి జ్ఞానవాక్యము టాప్ ప్రయారిటీ నా తర్వాత బుద్ధి వాక్యం ఎందుకంటే మనకు భవిష్యత్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలా సంగాని క్షేమం రావాలా రాబోతు నెలలో ఎట్లుండబోతుంది క్రైస్తవ జీవితం పర్లోక రాజ్యానికి సంబంధించిన బోధ మనకి దేవుడు ఎప్పుడో బయలుపరిచిడు టూ థౌసండ్ ఎయిట్ రాజ్యం ఎట్లుంది అది బలవం చేతిలో పట్టబడిందన్నాడు అది బుద్ధివాక్యం అది బలవంతుని చేతిలో పట్టబడింది అది దాని తర్వాత రాజ్యం ఎట్లుంది ఒక స్త్రీ తీసుకున్న మూడు కొంచెంలో పిండిలో అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో పోలిందన్నాడు పర్లోక రాజ్యానికి ఏ రీతి తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలము వచ్చి ఉన్నది ఫస్ట్ తీర్పు క్రైస్తవ సంఘానికైనా ఎంత తేటగా ఉంది ఇవి మనకి దేవుడు బయలుపరచండి బుద్ధి వాక్యం మన గ్రూప్ కి అదే రీతిగా మూడవ వారము గురించి మనం ఒక మూడు నాలుగు కాలు వారాల నుంచి రోజుల నుంచి ధ్యానిస్తాను ఐ థింక్ మూడవ నాలుగవ భాగం కావచ్చు కేవలం ఆత్మల వివేచన అనేది విషయం అర్థం కావాలి ఇది అందరికీ ఉంటాయా అన్ని గిఫ్ట్స్ అంటే అన్ని అందరికీ ఉండవు నీకు ఏ గిఫ్ట్ ఉందనే నువ్వు పరిశీలించుకోవాలా దాన్ని ఏం చేయాలా స్టి చేయాల కథ నుంచి అలా బాగా ఆ గిఫ్ట్ని నీ జీవితంలో బహుగా వాడుకుంటా ఉండాలా వాడుకోవాలి అవసరం ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు జ్ఞానవాక్యం లోకంలో ఈ లోకంలో ఎట్లా బ్రతకాలన్నా నీకు అన్ని తెలుసు అందుకు చదువు బాగా చదువుకోవాలా ఉన్న కాడికి చాలా డిగ్రీ చేసిన అక్కడికి ఆగిపోవద్దు పీజీ చేయాలి పీజీ చేసిన వాళ్ళు అక్కడ ఇంకొక స్టడీ చేయాలా ఎందుకంటే నువ్వు డబ్బు పెట్టేది నీ జీవితంలోనే కదా నీ జీవితం కొరకే నువ్వు దాన్ని నాటుతున్నావు కాబట్టి విత్తనము నీ జీవిత అభివృద్ధి కొరకు నాటినప్పుడు దానికి తగిన ప్రతిఫలం నీకు తప్పకొస్తుంది ఓ ఇప్పుడు నేను చదవాలనా ఓ పరీక్షకు ఫీజు కట్టాలనా ఇట్లా ఆలోచించేటోడు విత్తనం నాటని వాడు అన్నట్టు విత్తనం ఎప్పుడు చెట్టు రాదు చెట్టు మొలకెత్తకపోతే ఎప్పటికీ ఫలం రాదు ఇది క్రైస్తవ జీవితంలో బహు బలహీనమైన పరిస్థితి విత్తనం నాటాలంటే అక్కడే తెలిసిపోతుంది వాడు విత్తనాన్ని ప్రేమిస్తుండ దేవుని ప్రేమిస్తుండ చాలా మంది ఏమంటాము సిరికి దేవునికి రెండింటికి బానిసలాగా ఎట్లా ఉండగలం దేనికని ఒకదానికి బానిసలాగా మీరు సిరికి బానిసలు దేవునికి ఎట్లా బానిసలు అవ్వగలరు దేనికని అవుతారు క్రైస్తవ జీవితంలో ఇది జరిగింది బానిసత్వం సిరికి ఈ బానిసత్వం కానీ సిరి మనకి బానిస కావాలి మనము సిరికి బానిస కావద్దని ఎస్ రోజు చెప్పింది ఎన్ని సార్లు ఆ యొక్క ఉత్మానంలో అది మనం పాటించాలా డబ్బుని చూడగానే నీకు వీక్నెస్ ఉండద్దు చాలా మంది అడుగుతుంటారు బ్రదర్ అలాంటి వ్యక్తి ఇప్పుడు మన దగ్గర ఒక ఇద్దరు బ్రదర్స్ వచ్చేటోళ్ళు కేబిపిఎం మీటింగ్స్ కి రెగ్యులర్ వచ్చేటోళ్ళు ఆ బ్రదర్ ఈ బ్రదర్ అంత బేనామీ బిజినెస్ చేసేటోళ్ళు ఏంది బేనామీ బిజినెస్ అంటే ఇల్లీగల్ బిజినెస్ లా దానికి ఎంత లీగల్ పెయింట్ వేసినా ఇల్లీగల్ ఇల్లీగలే బేనామీ బేనామీ మోసం మోసమే అందులో అంతా పొలిటీషియన్స్ ఎవరెవరు పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు అది లక్షల కోట్లకు పోతూ ఉంటుంది బిజినెస్ అందులో వీళ్ళు చిన్నగా ఇన్వెస్ట్ చేసుకుంటారు వీళ్ళకి వచ్చేది వీళ్ళకంతా ఇంత బాగా వస్తుంది డబ్బు అన్న ఆశతోనే వాళ్ళు పోయేటోళ్ళు అవి ఇంత భయంకరంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి నేను ఎందుకు చెప్తున్నానంటే మా దగ్గరకు వచ్చేటోళ్ళకి ఇవన్నీ ఇటువంటి శ్రమలు ఇటువంటి కష్టాలు ఇటువంటి రకాల తలంపులు ఉంటాయి ఎందుకంటే వీళ్ళ పిచ్చాను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఇది ఏం రకమైన బిజినెస్ ఇది న్యాయబద్ధమైనదా అని అడిగినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నేను చెప్తా బ్రదర్ ఇది న్యాయబద్ధమైనది కాదు బ్రదర్ మోసం బ్రదర్ ఇది పబ్లిక్ ని చేసే బిజినెస్ ఎట్లా చెప్పాలా ఒకరికి చెప్తే మళ్ళా వాడు ఎప్పుడు రాడు ప్రియర్కి అది అన్నట్టు జ్ఞానవాక్యం బుద్ధి వాక్యం సరే జ్ఞానవాక్యం బట్ ఇవన్నీ చెప్పాలా మనము ఎట్లా అంటే చాలా కేర్ఫుల్ గా ఆలోచించుకుంటారు హర్ట్ కాకుండా వాడి దేవుడి నుంచి దూరం వెళ్ళిపోకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ సమస్య నుంచి బయటకు వచ్చినాగానే చెప్తాం అన్నట్టు లేకపోతే మనకి ఒరుకరు వీళ్ళు శాశ్వతంగా వదకుతేపడ్డ వరుకులాగా అయిపోతారు అదే జీవితం మిల్చుకోన పడకొక్కు అందులోకి ఒకసారి ఏంటంటే మొత్తం ఉన్నవి పాస్తా పోతాయి అన్నట్టు న్యాయబెద్దమైన ఈ లోకంలో న్యాయం ఎట్లా జీవించాలా అనే ఆ జ్ఞానమే జ్ఞానవాక్యం అంటాం ఎటువంటి చదువు చదువుకోవాలి ఏమైనా వస్తుంది ఎందుకు వస్తారు పాస్టర్ వి నీకే జ్ఞానం లేదు ఎట్లా చెప్తావా ఏమైనా వస్తే ఏం చదువుకోను ఏం చదువుకోవద్దు అప్పుడు కనీసం నీకు తెలియనప్పుడు నువ్వేం చేయాలా నీ చర్చలో ఎవరికి ఉందా జ్ఞానం ఆ బ్రదర్ ని పిల్లల బ్రదర్ ఇంకొక ఈ బ్రదర్కి కొంత కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వండి నేను ఇంటర్మీడియట్ అయిపోయింది ఈ డిగ్రీ అయిపోయింది ఏం చేయాలన్నా మంచి ఐడియాస్ ఇవ్వండి అంటే ఆ వ్యక్తి చెప్పుకుంటాడు నీకు లేకున్నప్పుడు ఎందుకంటే ఆ చర్చలో నీకు నీకు గిఫ్ట్ లేదు వేరే వాళ్ళకు గిఫ్ట్ నేను ఇది పాస్టర్లకి ఏ విషయాలు తెలియదు ఇంకొక విషయాలు వాళ్ళకి తెలిసిందంతా ఒకటి ఎట్లా జబ్బులు సంపాదించుకోవాలా ఎవరికి పెండిలు చేస్తే పైసలు వస్తాయి ఎవరికి చావులు చేస్తే పైసలు వస్తాయి ఇదేనా వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ వాళ్ళ పైన వాళ్ళు దానికి ఆ యొక్క సిరికి గ్రహించలేకపోతున్నారు వాళ్ళ రోజు కూడా డైరెక్ట్గా చెప్తా వాక్యం నేను పాస్టర్లకి ఈ విషయాలు ఎగరం దొరికితే నువ్వు సిరికి దేవునికి ఎట్లా రెండిటికే ఎట్లా కదా బానిసలాగా ఉండగలవు దాసుడు లాగా ఉండగలవు బానిస అంటే దాసుడు నువ్వు సిరికి దేవునికి దాసులాగా ఎట్లా ఉంటావు దేవునిగా నొప్పదే దేవునికి దాసుడుగా ఉన్నవాడు సిరికి ఉండలేడు కదా ఎందుకంటే నువ్వు దేవునికి దాసుడు సిరి మీద నువ్వు కను వ్యామోహం ఉండదు అది నీ కాళ్ళ చెప్పులు చెప్పు నీ చెప్పుల మాటలలో వింటది అది నీ కాళ్ళకి ఎందుకు అది నువ్వు చెప్పినట్లు వింటది సిరి వాళ్ళని నేను ఫీజు కట్టాలంటే అది రావాల్సిందండి దగ్గరికి కానీ ఈ రోజు నేను క్రైస్తల జీవితంలో చూస్తున్నాను ఈ టీచింగ్స్ లేకపోవడం వల్ల ఈ బోధ లేకపోవడం వల్ల వేద కొట్టుమిట్టాడుకుంటున్నారు ఇంకా అదే కిరాయిండ్లు ఇంకా అదే అప్పులు తీర్చుకోవడము ఇదే కాలం గురించి ఎప్పుడు అందులో నుంచి బయటికి వస్తారు అందరు రావాలనేది దేవుడి ఆశ కదా దేవుడు మన ఆ సినిమాలలో చూపించినట్లు కాదు ఓం భూంబాటని చేతికి బంగారం ఇచ్చేది కాదు సంచరిండ పని ఇచ్చేది కాదు అది చెత్త అది దుష్టాత్మలవే అట్లు ఇచ్చేది దేవుడు మనకు అట్లా ఎప్పుడు ఇవ్వడు ఎందుకంటే సైతానే దేవుడిని పోయి అడుతాడు అట్లెట్లు ఇస్తాడు ఓం ఓం బట్ అని కష్టించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడు అన్నప్పుడు వారికి అట్ల ఎట్లు ఇస్తావు ఇవ్వడు కాబట్టి దేవుడు ఇవ్వడు అట్లా నేను చెప్తున్నా దేవుడు నువ్వు కష్టించిన దాన్ని నీ రాబడిని ఆశ్రయిస్తాడు అది విధానం అది కాబట్టి జ్ఞానవాక్యము కరెక్ట్ గా చెప్పాలి వాళ్ళకి నీ ఎట్లా సాక్ష్యం పొందుకుంటావు కష్టిస్తే ఫలిస్తావు ఫలించకపోతే అభివృద్ధి ఉండదు అభివృద్ధి ఉండకపోతే నీకు విస్తరించలేదు లేకపోతే నీకు ఏం సాక్ష్యం ఉండదు అంత లైఫ్లో కాబట్టి నేను ఎక్కువ జ్ఞానవాక్యానికి ఎక్కువ ప్రార్థిస్తా అన్ని విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే నీకు ఒకటే లైఫ్ ఒకటే లైఫ్ నేను ఎన్నిసార్లు చెప్తా ఉంటాను ప్రపంచం అంతటా ప్రజలు వారి గురించి వారికి జ్ఞానం లేకుండానే చచ్చిపోతారు నువ్వు చచ్చిపోయేటానికి నీ గురించి నీకే ఎక్కువ తెలియదు ఇంకా వైరాల గురించి ఏం తెలుసుకుంటావు ఎందుకంటే నువ్వు ఏ రోజు పుస్తకాలు చదవావు ఏ రోజు మంచి పుస్తకాలు చదవవు ఏ సబ్జెక్ట్ నీకు ఏమి నాలెడ్జ్ ఉండదు బైబుల్ అసలే ఉండదు ఈ లోకాతీతమైన విషయాలు ఉండదు పిల్లల్ని ఎట్లా చదివేయాలో తెలియదు పిల్లల్ని ఏ కాలేజ్కి పంపాలా ఏ చదువులు చదివితే ఏమీ తెలియదు మనకి ఎందుకంటే మనమే ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోలేదు కాబట్టి కాబట్టి జ్ఞానవాక్యం టాప్ ప్రయారిటీ సంఘంలో భారపడతలు కొట్లాడుకునేటప్పుడు ఎట్లా సంబంధపరచాలి ఎందుకు కొట్లాడుకున్నారో ఆ రూట్ కాస్ చెప్పాలా ఎవరి తప్పు కరెక్ట్ గా చూపించాలా ప్రేమతో చూపిస్తావు అన్ని విషయాలన్నీ కాబట్టి నీకు ఆ జ్ఞానం ఉండాల భారపడతలు వస్తారు మేము రివర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం అరే మంచి ఆలోచనకు వచ్చారని చెప్తావు వాడు ఫీల్ అవుతాడు ఏం దీన్ని ఇట్లా మాట్లాడుతున్నాడు తన తర్వాత చెప్తావు వాళ్ళకి షాక్ ఇస్తావు ఫస్ట్ అరే మీరు చాలా మంచి ఆలోచన తీసుకున్నారే ఇది పెళ్లి కాకముందు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన డిస్టర్బ్ అవుతారు వాళ్ళు దాని తర్వాత నువ్వు చెప్తావు అన్నట్టు బైబిల్ ఒక్కసారి పెళ్లి తీసుకున్నాక డివోర్స్మెంట్ అనేది లేదు బైబిల్లో దానివల్ల వచ్చే అనర్థాలు చెప్పాలా ఒకవేళ మీరు డివోర్స్ తీసుకుంటే మీకు ఎంత కఠినమైన శిక్ష అవుతుందో చూడండి వాక్యాలు దాని తర్వాత జ్ఞాన వాక్యం ఈ లోకంలో నీ పరిస్థితి అయింది మీ పిల్లల పరిస్థితి ఏది భారపడతలు విడిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏది చాలా భయంకరంగా ఉంటుంది కదా అవన్నీ నువ్వు నేర్పాలా ఇవన్నీ మీరు ఆలోచించకుండా మీరు పెద్దవాళ్ళు అనుకుంటారా మీరు పసిపిల్ల కంటే అద్మానంగా తయారైనరు కదా వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ ఉండాలి కానీ వయసు పెరిగే కొద్దీ మీరు ఇంకా ఇమ్మెచ్యూర్ గా తయారైనారు ఏమి అన్ఫిట్ కదా మీరు మీరు అన్ఫిట్ గా ఉన్నప్పుడు ఎట్లా పెళ్ళి చేసుకున్నారు మీరు అట్లా కొంచెం హార్ష్ గా మాట్లాడేదాక అప్పుడు సొల్యూషన్స్ ఇవ్వాల మీకు తెలియదు మిమ్మల్ని విడదీసే అది బుద్ధి వాక్యంలోకి వెళ్ళిపోతుంది ముందు జ్ఞానవాక్యంతో స్టార్ట్ అయినాక బుద్ధి వాక్యంకి వెళ్ళిపోతుంది నీకు రెండు సోర్సెస్ గిఫ్ట్స్ లేకపోతే నువ్వు వాళ్ళకి ఏం చెప్పలేవు పాస్టర్లో ప్రాబ్లం అయ్యే అందుకే నేను ఐదు రకాల పరిచయల గురించి మాట్లాడినా అన్ని పాస్టర్కి ఉండవు కొందరు కాపర్లు కొందరు ప్రవక్తలు రకరకాల వ్యక్తులు కొందరు బోధకులు ఉంటారు ఐడెంటిఫై చేయాలని నీ చర్చలు అందరూ ఉన్నారా లేదా అని పాస్టర్లు ఏవి చెయ్యరు ఒకవేళ ఆత్మ బయలుపరిచిన నీ చర్చను ఫలాని వ్యక్తికి ఫలాని వాడి వాడిని ధర్మడాకే ప్రయత్నిస్తాడు కానీ వాడిని ప్రోత్సహించాడు పాస్టర్ అంత డేంజరస్ కలో డైరెక్ట్ కాబట్టి జ్ఞానవాక్యము బహు ప్రాముఖ్యమైంది నా దృష్టిలో చివరికి వచ్చేటదే ఈ గ్రూప్ లో ఆత్మల వివేచన ఇది లాస్ట్ గిఫ్ట్ మీరు బహుశా ఇది ఫస్ట్ గిఫ్ట్ అనుకుంటున్నాడు నా దృష్టిలో ఇది లాస్ట్ గిఫ్ట్ ఎందుకంటే నువ్వు కేవలం ఆత్మలను వివేచించలే కానీ మనుషులని కాదు ఈ రోజు ఏం జరుగుతుందంటే మనుషులను వివేచిస్తారు మనుషులు ఇది ప్రాము జరుగుతుంది మనుషుని వివేచించి నువ్వు పలాని స్త్రీలు రోజు పుట్టినావు పలాని స్థలంలో పుట్టినవు పలాని సమాజంలో పెళ్లి చేసుకున్నావు నీ నీ మొదటి కొడుకు పేరు ఇది అది కరెక్ట్ కాదు అది అది సైతాన్ని కూడా చెప్పగలడు నేను అది గమనించిన రోడ్డు మీద కూర్చున్న రామచిలిక పట్టుకొని కూర్చున్న వాడు చెప్తారు కొన్ని కరెక్ట్ అది దుష్టాత్మాలు వాళ్ళకి బయటకు వాడు చేయి చూసి జ్యోతి జోష్యం చెప్పేస్తాడు నీ చరిత్ర గురించి పర్ఫెక్ట్ ఉంటుంది కరెక్ట్ ఉంటుంది కానీ నేను ఎందుకంటే అది మోసం అది మోస ఆత్మ అది ఇవ్వడం చెప్పగలడు అయితే గతం గురించి చెప్పి నేను మోసగించి భవిష్యత్తు గురించి అబద్ధాలు చెప్తాడు ఎందుకంటే వాడు చూడలేదు కదా నువ్వు గతం కరెక్ట్ చెప్పిండు కాబట్టి భవిష్యత్తు కూడా కరెక్ట్ అనుకుంటున్నాడు కానీ నువ్వు మోసపరం అని చెప్తున్నా కాబట్టి వివేచన అనేది కేవలం ఆత్మలను వివేచించడమే అని నేను పోయిన వారం పోయిన భాగంలో కూడా చూపించిన ఎన్ని రకాల ఆత్మలు అనేది మొట్టమొదటి ఆత్మ వివేచన ఏంటంటే పరశుద్ధాత్మ పరశుద్ధాత్మని వివేచించాల మనం ఫస్ట్ తర్వాత పరశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తితో పోల్చబడింది బైబిల్లో కాబట్టి పరశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అనుంది అంటే ఒక వ్యక్తితో పోల్చబడింది కాబట్టి మేము తెలుసు మనకు తెలుసు యేసు యొక్క ఆత్మనే కాబట్టి ఒక వ్యక్తి అంటే ఏసుప్రవే ఏశ్రవ్య ఆత్మ అది కాబట్టి ఆ ఆత్మని వివేచించాలి అక్కడ కనిపించేది కాబట్టి నువ్వు వివేచించాలి పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి మాట్లాడతాడో మీరు ఎక్కడ నుంచి విన్నారా చాలా మంది కానీ నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ అభిషేకం నీకుంటే నీకు హృదయంలో వినిపించేటట్టు ఆ స్వరం నుంచి కాదు నీ హృదయంలో వినిపిస్తూ ఉంటుంది అయితే నీ హృదయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా సైతాన్ గానే ఏం చేస్తారంటే నీ మనసులో మాట్లాడి వచ్చినట్టు చేస్తూ ఉంటాడు తలంలో అక్కడ సేవా జీవితంలో అందరూ మోసపోతుంటారు తలంపుల మీద ఆధారపడి ఆత్మ హృదయం నుంచి వచ్చే స్వరాన్ని పాపకు తొక్కేస్తూ ఉంటాం అట్లా శ్రమలుగుండబోతా ఉంటాం కాబట్టి పశుద్ధాత్మని ఫస్ట్ వివేచించడం నేర్చుకోలేదు దాని తర్వాత దేవదూతల ఆత్మలు దాని గురించి మాట్లాడినప్పుడు నిపుకంది అన్నాడు కదా దేవదూతల ఆత్మలు గలవాడితే కాబట్టి దేవదూతల ఆత్మలను కూడా మనం వివేచించాలి దాని తర్వాత దుష్ట ఆత్మను కూడా వివేచించాల చివరిగా జీవాత్మ మనిషి యొక్క ఆత్మ కూడా వివేచించచ్చు కాబట్టి ప్రతి ఆత్మ ప్రభు నుంచి కలిగిందా లేదా మనం వ్యూహాను స్వార్త మొదటి పత్రిక నాలుగు అధ్యయంలో చాలాసార్లు కదా ప్రతి ఆత్మని వివేచించమన్నాడు కాబట్టి నీ బాధ్యత ప్రతి ఆత్మని వివేచించడం దానికి సంబంధించి మనం చూస్తున్నాము ఉదాహరణకి ఈ ఈ వరాలన్నీ ఇప్పుడు మనం చూస్తుంది కేవలం మూడో వరమే ఇంకా మనకి ఆరు వరాలు ఉన్నాయి కానీ వాటికి అంత నేను టైం తీసుకొని కొద్దిగా స్పీడ్గా వెళ్ళిపోతాయి ఎందుకంటే నెక్స్ట్ విశ్వాసం అనే వరము దాని తర్వాత వాక్శక్తి కలిగిన వరం వరవి వాక్ వాక్ శక్తికి కలిగే వాక్ శక్తికి సంబంధించిన వరాలు అవి రెండో వరాలు శక్తి వరాలు అంటాం శక్తి వరాలు దాని తర్వాత ప్రేరేపణ వరాలు మూడో భాగం అవి నెక్స్ట్ మనము స్టార్ట్ చేసేది శక్తి వరాలు అందులో మొదటిది విశ్వాసము దాని తర్వాత స్వస్థపరచు వరము దాని తర్వాత అద్భుతకార్యంగా చేయవరం దాని తర్వాత ప్రేరేపణ ప్రవచన వరము నానా భాషలు దాని తర్వాత ఆ వరం శక్తి ఈ వరాలు అవి లాస్ట్ గెచ్చాయి కాబట్టి ఈరోజు మేము ముగించేస్తానేది ఆత్మలు వేస లేకుంటే బహుశా రేపు ముగిస్తారేమో ఇందుకు కొంత కంప్లీట్ రిలీజ్ లేదు నాకు నాకు తెలుసు కాబట్టి ఆత్మల వివేచ నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఆత్మలు అనేది నేను మీకు చూపించిన కొన్నిసార్లు నువ్వు ఉదాహరణకి పలాన్ని ఇంటికి పోయినప్పుడు కొంతమంది వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇంత ఏముందని గుర్తుపొట్టగలవు ఉదాహరణకి మీరు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పోయినారు అనుకోండి మెంటల్ హాస్పిటల్లో అందరూ మెంటల్ ప్రాంగోలు ఉంటారా లేక దయ్య పట్టణలు కూడా ఉంటారా ఎందుకంటే దయం పట్టినాడు కూడా మెంటల్ లాగానే బిహేవ్ పాపం తెలియక చాలా మందిని అక్కడ పేషెంట్స్ ఎవడు దయం ఎవడు కాదనేది మనకు తెలిసిందా హలో అటువంటి వరము కలిగిన వాడు వివేచించాలి కదా ఈ భక్తిని కళ్ళలో కళ్ళు పెట్టు చూసినప్పుడు వీళ్ళు ఉన్నది దేవునా దయమాత్మనా లేదా మనకు తెలిసి మెంటల్ ప్రాబ్లమ్స్ ఎందుకు కలుగుతాయనండి ఒకటేమో బ్రెయిన్ కి సఫిషియంట్ ఫుడ్ పోకపోతే కూడా మెంటల్ ప్రాబ్లమ్స్ అలసిపోవడము ఇసుగు చెందడము ఇరిటేషన్ జరగడము ఇట్లాంటి ఎండర్సీ లేక దుఃఖంగా పుడగడము ఏమో కోరుతా ఏమో పోగొట్టుకున్నట్టు ఏం పోయిందంటే ఏం లేదు అంటున్నాం ఎందుకు మనం అట్లున్నామంటే ఎందుకు పోయలేదంట శాడ్నెస్ కొన్ని ఆహార లోపంల వల్ల కూడా మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఉదాహరణకి బీ కాంప్లెక్స్ ముఖ్యంగా బీ బీ కాంప్లెక్స్ కానీ బీ టువెల్ కానీ తక్కువ ఉంటే కూడా సమస్యలు వస్తూ మెంటల్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాయి కాబట్టి మనము ఇవ్వాలి తినిపియాల మనుషులు బీటు వన్ వినిపిస్తే మైండ్ కొంతసారి స్మూత్ ఉంటుంది తర్వాత మైండ్ బ్రెయిన్ ముఖ్యంగా బ్రెయిన్ గురించి మాట్లాడేటప్పుడు అది డెబ్బై శాతము కొవ్వు పదార్థంతో కొన్ని కొన్ని అవయవాలు మన శరంగంలో కేవలము కొవ్వుతోనే చేయబడ్డాయి డెబ్బై ఎనభై శాతం కొవ్వు పదార్థంతోనే ఉంటాయి అవి ముఖ్యంగా బ్రెయిన్ అనట్ అన్నిటికంటే మళ్ళీ ఆ బ్రెయిన్ లో కొవ్వు పదార్థం తగ్గిపోయే అది సరిగా ఫంక్షన్ చేయదు అది చిన్నగా అయిపోతుంటుంది చిన్నగా అయిపోతుంది మతి మార్పు రోగాలు వచ్చేసి మంత్రి జారిపోతుంది బ్రెయిన్ ష్రింక్ అవుతుంది అంటే చిన్నగా అయిపోతుంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఎండాకాలం కూరగాయలు ఎట్లయితే ష్రింక్ అవుతాయో అట్లా ష్రింక్ అయిపోతుంటుంది బ్రెయిన్ ఉదాహరణకి టమాటా ఉంది మార్కెట్కి వెళ్తే వచ్చినప్పుడు మంచి గట్టిగా బాగుంటుంది అది అట్లా ఎండకు పెట్టినాం అనుకో ఎట్లయితుంది అది దగ్గరికి అయిపోయి చిన్నగా అయిపోతుంది అట్లనే బ్రెయిన్ కూడా చిన్నగా అయిపోతుంటది ఎందుకంటే నువ్వు కో పదార్థం తింటలేదు కాబట్టి మీకు ఆరా ఏంది కో పదార్థం అంటే ఉదాహరణకి ఆ నెగ్గి పెరుగు కానీ బటర్ కానీ చీజ్ కానీ ఇవి ఎందుకంటే బ్రెయిన్ తొంభై శాతం పదార్థం కాబట్టి అది అది శృంఖ అయ్యే కొద్దీ నీకు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మరి అది శృంక ఉండాలంటే నువ్వు కొవ్వు తీసుకోవాలి దురదృష్టం హార్ట్ పేషెంట్స్ కి స్ట్రాటిన్స్ ఇస్తారు అది ఉన్న కొవ్వును కూడా తీసుకునేస్తూ ఉంటాయి బాడీలకి అప్పుడేమైతే యాంటీ కొలెస్ట్రల్ డ్రగ్ అంటాం దాన్ని అప్పుడేమైతే నీ బ్రెయిన్ అంతా సరిగా ఫంక్షన్ కాకుండా నీకు దుఃఖము బాధ ఏదో వేదన ఏదో పోగొట్టుకున్నట్లు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి నేను ఎక్కడికి ఫిట్స్ వచ్చే పిల్లలకి బాగా వెన్న తినిపిస్తే ఫిట్స్ మాయమైపోయాడు ఎందుకంటే బ్రెయిన్ కి సంబంధించింది కాబట్టి ఫిట్స్ ఆ రోజుల్లో మందులు లేవు ఫిట్స్ కి ఇప్పుడు కూడా మందు లేవు వారికి ఆ రోజుల్లో డాక్టర్స్ అలా ట్రీట్ వరకు ఫిట్స్ వచ్చే వాళ్ళకి అందరికీ ఫ్యాట్ కానీ తినిపించేవాళ్ళు బాగా తినిపిస్తే వాళ్ళ బ్రెయిన్ నార్మల్ అయిపోయాడు బ్రెయిన్కి తక్కిన కొలెస్ట్రాల్ పోకపోతే అది స్ట్రింక్ అయితా అయితే కృపవరలన్నీ ఒకదాని వెంపడి ఒకదాని అవి దేవుడు మనకి ఇస్తా ఉంటాడు ఒకేసారి అన్ని ఇవ్వలేదు ఉదాహరణకి మనం కదా పేదూరు జీవితంలో అపుష్టకార్యంగా చూస్తాం రెండో అధ్యాయంలో పేతూరు జీవితంలో పర్శుధాత్మ అభిషేకం పొందినాక అన్ని వారాలు ఒకేసారి రాలేదానికి ఫస్ట్ ప్రవచన వరం వచ్చింది వాళ్ళు అన్య భాషలు మాట్లాడినాక ప్రవచన వచ్చింది అన్య భాషలు మాట్లాడుతున్నారు కిందికి వచ్చినాక అప్పుడు వీళ్ళేమి ఈ ఉదయం పూట తాగినారంటే ఇది ఉదయం తాగినది కాదు ఇది యోగలు ప్రవచనం అని అప్పుడు ప్రవచన వరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అప్పుడు దానికి బయలుపరచబడింది అతన్ని ముందు అన్ని భాషలు వచ్చినాయి తర్వాత ప్రవచన వరం వచ్చింది దాని తర్వాత ఆయన అక్కడి నుంచి దేవాలయానికి వెళ్తున్నాడు ఆ అనే దేవాలయం నుంచి పోతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ కుంటివాడున్నాడు ఈయన ప్రార్థన చేయి ఈయనకు స్వసత వరం వచ్చింది దాని తర్వాత రకరకాల వరాలు వచ్చినాయి ఆయనకి జ్ఞానవాక్యం తక్కువ ఉండే పౌ పేతురికి పావులు వచ్చి కరెక్షన్ చేసేంత వరకు జ్ఞానవాక్యం రాలేదు పేతురికి పేతురు బలవంతం చేస్తే వీళ్ళు అనీలతో ఒక అనీలతో పాటు కలిసి తిన్నారు కాబట్టి వీళ్ళకి జబర్దస్తి శుద్ధీకరణాచరణ చేపించారు గుండు గురిగించి స్నానం చేపించి పావులు స్వీకరించిండు ఎందుకంటే ఇది టైం కాదు తర్వాత చెప్పొచ్చాను ఎందుకంటే పేతురు అందరికంటే పెద్దోడు సేవలో మన పేతూరికి అప్పటి వరకు ఇంకా జ్ఞానవాక్యం రాలేదు ఇదంతా చేయిపోయినాక పావులు తర్వాత చెప్తే అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు పేతూరికి పావులకి పడదు కొన్ని ప్రాంతాలలో బైబుల్లో ఎప్పుడున్న అవకాశం ఉంటే నేను చూపిస్తాను వీళ్ళకి ఎట్లా కొట్లాట్లు వచ్చినాయని వాక్యం దగ్గర అది పేతూరు చాలా కాలం పెట్టుకోండు పావుల మీద ఉంటాయి సేవకులకు ఇవన్నీ ఉంటాయి డిస్టర్బెన్సెస్ ఉంటాయి అన్నిటినీ మనము బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వాన్ని క్షమించినైనా ఎంత కాబట్టి ఈ వరాలు ఒకేసారి రాలేదు నువ్వు ఎట్లా వాడుతున్నావు దాన్ని ఎట్లా స్థిరం చేస్తున్నావు బాగా ఒక వరము దాన్ని నువ్వు ఎంతగా వాడుతున్నావో ఆయన మహిమగా అర్థము సంఘ క్షేమం కొరకు సంఘంకి క్షేమం వస్తే సీక్రెట్ నాకు అప్పుడు అర్థమైంది సంఘ క్షేమం కొరకు ఈ వారాలు వాడితే ఆయనకి మహిమ వస్తుంది అప్పుడు నాకు ఎట్లా తెస్తావు లేకపోతే దేవునికి మహిమ ఇది వేరే మార్గమే కదా దేవునికి మహిమ ఎట్లా వస్తుంది దేవుని రక్షింపబడ్డ వారే దేవుని మహిమ అంటే సంఘమే మహిమ దేవుని మహిమ మర్మం అది చాలా సమాచారం క్రైస్తవ సంఘమే దేవుని మహిమ అయితే మళ్ళీ ఆయన ఆ సంఘానికి క్షేమం కొరకు నువ్వు వాడుతుంటేనే క్షేమం కొరకు నువ్వు ప్రయాసపడుతుంటేనే దేవుని మహిమ పరిచినట్లు అది మనకిచ్చిన కృపావరం అది దేవుడు ఈ కృపావరణం అందరికీ అన్నీ లేవు ఒక్కొక్కరికొకరు పంచి మనం ఎన్నిసార్లు తీసుకోం పరిశుదాము మన ఇష్టం అందరికీ ఇవి కాబట్టి ఆత్మల వివేచన ఒక్క ఆత్మ కాదు అనేకమైనది ఆత్మల వివేచన కాబట్టి ఇది చివరికి ఇది ముగిస్తుంది అన్నట్టు ఏమంటాం బయల్పరుచు చివరి వరంగా ఇది మనం చూస్తున్నాం ఆత్మల వివేచన గురించి ఇది గతంలో ఉన్న పరిస్థితులన్నీ ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితులన్నీ గమనించి చెప్పాడుది అన్నట్టు అయితే చాలా జాగ్రత్తగా ఉందనించాల ఈ ఆత్ ఈ వరము కలిగిన వాడు ఆత్మీయ ప్రపంచాన్ని చూడగలడు ఈ వరం కలిగిన వాడు ఈ లోకం ఈ లోకం సడన్లీ లోకం మాయమైపోతుంది ఈ చుట్టూ ఉదాహరణకి ప్రార్థన కూర్చున్న అనుకోవాల్సే ఆటోమేటిక్ ఈ లోకం మాయమైపోతుంది మాయమైపోయి ఈ వరం ఉంటే నీ చుట్టూ ఏ ఏ ఆత్మలు కళ్ళు మూసుకోండి మళ్ళా అంటే నీ ఆత్మకి కనిపిస్తాట్టు ఇవన్నీ రకరకాల జీవరాశులు ఉన్నట్టు నీ మనం చూసినాం ప్రతి ఒక్కరికి రెండు రెండు ఆత్మలను దేవుడు పెట్టిండి మన చుట్టూ రెండు దూతలు దేవదూతలు మనం ఎప్పుడైనా చూసినావా పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న దూతల వాళ్ళు ఎప్పుడు నిన్ను కాపాడుతుంటారు ఎందుకంటే రక్షింపబడ్డ వారికి గ్యారెంటీ అనట ఇద్దరు దూతలు దేవుని అంది విశ్వాసం ఇచ్చిన వారికి రెండు ఇద్దరేసే దూతలను ఎప్పుడు పెడతారు అన్నట్టు ఎందుకంటే దుష్టాత్మలు వచ్చి నిన్ను కొట్టనీయకుండా నిన్ను ముట్టనీయకుండా నీ ఆత్మలు దూరకుండా నీ హృదయంలో ఆ దూతలు కాపాడుతూ ఉంటారు వాళ్ళకి స్పెషల్ గా పర్మిషన్ ఇచ్చింది దేవుడు దేవదూతలకు ఏం పని పరలోకంలో వాళ్ళు ఉండే స్థలంలో వాళ్ళ స్థలాలను విడిచిపెట్టి కిందికి వచ్చా మనం యూరా గ్రంథాల వ్యూహ పత్రికలు చూస్తాం స్థలాలను విడిచిపెట్టి వాళ్ళు ఈ భూమి వచ్చి మనుషులని చెడిపి చెరిప్రనేసి దేవుడు వాళ్ళని శిక్షించండి కటక బిలంలో తాళం వేసి పెట్టండి అనేసి మనం చూస్తాం ఆనందకాలంలో వాళ్ళని తాళం వేసి తీర్పు దినం వరకు అని తీర్పు దినం చూస్తాం వాళ్ళు ఎంత కఠినీలనే వాళ్ళు ఎందుకు ఉప మీదకి రావాలా కాబట్టి వాడు అందుకే వాళ్ళని అందరికీ కన్స్ట్ర రోజు వరకు వాళ్ళకి కన్స్ట్రేట్టు వాడు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏం చేయడం కాబట్టి ఈ కృప ఈ వనం ఉన్న వాళ్ళు ఆత్మీయ ప్రపంచాన్ని చూడగలరు ఉదాహరణకి మనం చూస్తాము యశయ గ్రంథంలో చూస్తున్నాం కదా యశయ్ అంటాడు కాలంలో నేను సర్వోన్నతు చూస్తున్నాను అంటాడు యహెచ్కల్ నేను ఆకాశం తరబడు దేవుని మహిమను చూస్తున్నాను దేవుని చూస్తున్న సింహాసనం అంటాడు అది రీతిగా కొత్త నేపథ్యకు వస్తే యోహన్ నేను ప్రభు దినమందు ఆత్మవశుడనై ఆయన చూసింది ఆత్మలని కదా ఏడు ఆత్మలను చూసిండి ఆయన ఏడు సంఘాలు ఏడు దీపస్తంభములు ఏడు ఆత్మలను చూసినట్టు ఆత్మ కళ్ళ కనిపించింది ఆయనకి ఏడు ఆత్మ లేదు చూసిండు దేవుడు యొక్క ఏడు ఆత్మలను చూసింది ఆయన అక్కడ అవి మనం ఎన్నిసార్లు ధ్యానంలో ఏడు ఆత్మలను చూసిండు ఆయన అంటే ఆత్మను చూడగలమన్నట్టు పరుశుధాత్మను చూడగలమన్నట్టు దుష్ట ఆత్మలను నువ్వు చూడగలవన్నట్టు ఈ వరం ఉన్న వాళ్ళు నేను ఎన్నిసార్లు నీకు డిస్క్రిప్షన్స్ ఇచ్చిన వాళ్ళ గురించి కానీ నాకు కూడా ఎప్పుడు పర్మిషన్ లేదు కాబట్టి నా ఎంత డీటెయిల్ గా నేను వాళ్ళు గ్లాస్ లాగా ఉంటారు కొన్ని ఆత్మలు రంగుల రంగుల గ్లాసులు రంగుల రంగుల రాళ్ళలాగా ఉంటారు ఆ మనుషులు అద్భుతం ఆ ప్రాంత సమస్యలు తర్వాత నేను చూపించిన వాళ్ళు మనిషి రూపకం ఉండడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళు ఆ వేరే సృష్టి వాళ్ళు మనుషులు లాగా ఉండడం అవసరం దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించడం కానీ దూతలం కాదు కాబట్టి దూతలు మనలాగా కనిపించిన వాళ్ళు వింత రకంగా ఉండొచ్చు పొగలాగా ఉండొచ్చు లేక వెలుతురు రావచ్చు వెలుతురు రూపకంగా రావచ్చు లేక గాలి రూపకంగా రావచ్చు ఒక గాలి రూపకంగా కూడా దూతలు ఉండొచ్చు ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన తయారు చేసుకున్నాడు ఆయన మనిషిలాగా కనిపించడం అవసరం లేదు దేవుడు కానీ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే మళ్ళీ మనిషి రూపంలో తెలుసుకురావాలి కాబట్టి ఆ మనిషి రూపంలో వస్తుంది ఆ దూత కానీ నిజంగా దూత రెక్కల్లో మనిషిలాగా అట్లా లేదు అది మనం ఊహించుకుంటున్నది మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టడం నువ్వు వింత రకమైన జీవరాశ్ర చూస్తావు వ్యూహన్ బాక్కు వింత రకమైన మృగాన్ని ధాన్యలు చూసిండి కదా వింత రకమైన మృగాన్ని అయినా దర్శనంలో రాత్రులలో కలిగిన దర్శనాలలో నేను ఇట్లాంటిది వింత రకమైన క్రూరమైన ఘోరమైన మృగాన్ని చూసిన అన్నదా లేదైనా ఒకటి ఆత్మీయ ప్రపంచం టోటలీ డిఫరెంట్ అనమాట స్టెఫెన్ మరణించేటైంకి ఆయన మీరు ఆళ్ళు పడుతున్నప్పుడు ఆకర్షణ జరగబట్ట నేను చూసినట్టుగా సరవనుతుంది చూడగండి మరణించటం మీద ఆ ప్రపంచానికి బయలుపరచబడి ఊహించుకోండి ఈ అనుభవంలోకి రావాలంటే నువ్వు ఎన్ని గంటలు ప్రార్థనలు కూర్చోవాలా నేను అందరికీ అదే చెప్తా ఉంటా మీరు ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చొని అంశంలో దృష్టిలో పెట్టుకొని ఏ అంశం గురించి ప్రయాసపడుతుంటారు ఆ అంశం గురించి ప్రయాసపడినప్పుడు అది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది అన్ని పొందినామని ప్రార్థించమన్నాడు కాబట్టి తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఆ ప్రపంచంలో ఎందుకు అడుగు పెట్టాలనుకుంటున్నావు నీకు ఏదో కదా మతల కేవలం వాళ్ళ తను చూస్తే ఏమో వస్తుంది నీకు వాళ్ళతో సంభాగించాలి లేకుంటే భయపడిపోతా కూడా వాళ్ళని చూస్తే ఒక మన స్ఫటికం లేక గ్లాసు నీకు తెలుసు గ్లాసు స్ఫటికం నీళ్ళ రూపకంగా లేక నీళ్ళ రూపకంగా ఒక వ్యక్తిని దగ్గరికి వస్తుంటే నువ్వు నిలబడగలవా అమ్మవారి కళ్ళు తెరిచేవు స్పీడ్గా భయమేష్ నాకొక్కసారి జరిగింది కొన్ని ముప్పై ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మధ్య జరిగింది అది భయం వేసిపోతుంది సైతాన్ని చూస్తే నువ్వు దెబ్బ తగిలిన వాడిలాగా రత్నంగా ఆకున్న వాడిలాగా పొండు భయంకరమైన పొండు అది దాన్ని చూస్తే నువ్వు ఆశ్చర్యపోతే భయపడిపోతుంది ఆ కళ్ళు క్లోజ్ చేసేవాడు ఆ ప్రపంచాన్ని చూడలేయకుండా కానీ నువ్వు ఆ ప్రపంచంలో అడుగుపెట్టాలంటే ఎత్తగా అభివృద్ధి పొందాలని ఆత్మలు ఎన్ని గంటలు ప్రార్థన చేసిన వాళ్ళ కనీసం ఒక ఏడెనిమిది గంటలన్నా ప్రార్థన చేసిండేవాళ్ళ దాని గురించి ఇటువంటి కృపరలు పొందుకోవాలంటే ముఖ్యంగా అద్భుతాలు చేసే వరాలు పొందుకుండే వాళ్ళు అంతా గంటలు నెల నెలలు కొండ ప్రాంతాల్లో పోయి గుహల్లో పోయి ప్రార్థన చేసుకుంటూ కూర్చుండే వాళ్ళు అది బయలుపరిచేస్తారు వచ్చి మాట్లాడి దేవుడికి దీనికి అనుగ్రహించండి పో అని చెప్పేంతవరకు వాళ్ళు ప్రార్థన విడిచిపెట్టారు మనమే ఉదయం సాయంత్రం వరకు ఏం తిందామా ఏం తాగుదామా ఏం ధరించుకుందామా అని మనం ప్రయాసపడుతున్నాం అందుకు మనం ఈ కృపర్ పొంతకుండా చర్చలో ఈ పొందుకోవాలంటే నువ్వు నాన్ స్టాప్ ఒక సెవెన్ అవర్స్ ప్రేయర్ చేయగలవా హాఫ్ అవర్ కూడా కదా గంట సేపు చేస్తే ఓ అది ఆ రోజు ఏదో గొప్ప ఫీలింగ్ అయితే వీటన్నింటినీ మనం వివేచించుకునేందుకు జాగ్రత్తగా నింపుకోవాలా అనేది ఉదాహరణకి మనం చూస్తాం దేవుడు పాత నిబంధన కాలంలో రకరకాల విధాలుగా తను తాను బయలుపరిచినట్టు చూస్తాడు ఉదాహరణకి వాళ్ళు ఐవత్ నుంచి బయటకు వస్తున్నట్టు అగ్నిస్తంభంలాగా కనిపించండు మేఘ స్తంభం లాగా కనిపించండు ఆయనంలో రాయిలాగా ఒక బండలాగా కనిపించండు మన్న రూపకండి యేసు ప్రభు మన్న రూపకంగా కనిపించిండు వాళ్ళకి కానీ వాళ్ళు ముఖాముఖిగా చూసి రా వాటిని పర్వతం మీద అగ్ని రూపకంగానే పోషకం అగ్నిరూపం వచ్చినాయి కిందికి వినిపిస్తున్న ఈ శబ్దాలు భయపడిపోతారు వణుకుతున్నారు గజ గజ కానీ ఎవరన్నా చూడగలిగారు ఎవరైనా వివేక్షించగలిగ్రా లేదు మనకు తెలుసు ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక నేను ఒకరు చూపిస్తే అన్ని రకాల దుష్ట శక్తులు ఉన్నాయి అది నేను చాలాసార్లు ట్రై చేసినా కానీ అది అవకాశం చెప్పడానికి వాక్యం ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటాయి అక్కడ మనకు తెలుసు బైబిల్ల దూతలు కేరూపులు శర్వపులు దాని తర్వాత దూతల సమూహం దాని తర్వాత లూసిఫర్ పేర్లు ఉన్నాయి కదా లూసిఫర్ మైకేల్ మికాయల్ దాని తర్వాత గాబ్రియల్ అట్లా ఎల్ అని చాలా వస్తాయి పేర్లు దూతల పేర్లు ఊరియల్ అది బైబలే లేదు కానీ రకరకాల పేర్లు ఉన్నాయి దేవదూతల పేర్లు కొందరు వారి స్థానాలను విడిచిపెట్టి కిందికి మరి కొంతమంది విధేతత్వం దేవుని దేవరనే ఉన్నారు ఉదాహరణకి గ్యాబ్రియల్ దూత మైకేల్ దూత చాలా విధేయత అక్కడనే ఉండిపోయినారు దేవుని సన్నిధిలో ఆయన దేవుని చూడరు వాళ్ళు ఎందుకంటే దేవుణ్ణి చూసే వాళ్ళు ఇంతవరకు లేరు ఎవరు ఆయన సృష్టిలో ఆయనని కండారా చూసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఆత్మలో చూడగలుగుతారు కానీ ముఖామకి ఎవరు చూడలేరు తీర్పు మనం ఎవరిని చూడగలం ఆయన చూసే వాళ్ళు వెతకుంటలేదని వాక్యం నువ్వు సిఫర్ కూడా చూడలేకపోయాడు దేవుడు ఈ రోజు వరకు కూడా ఆయన సన్నిధిలో వెలువడుతుంది కానీ ఆయన వెలుగు చూడలేకపోతున్నారు ఎవరు కూడా కళ్ళు ముఖాలు మూసుకుంటున్నారు నువ్వు రెక్కలతో కప్పుకొని వీటన్నిటినీ గ్రహించాలంటే నీకు ప్రతిరోజు పర్శుదాత్మ నడిగే చాలా అవసరం అయితే నేను ఇది కొంచెం కష్టమే నాకు కూడా నేను చాలా బలహీనతలో ఉండి వివేచించే ఆత్మ ఉన్న పరిస్థితి ఏంటంటే అలానే వ్యక్తిలో దురాత్మ ఉన్నదంటే వాడిని తప్పగానే కించపరుస్తా ఉంటాను నేను చేసిన మిస్టేక్స్ చాలా సార్ ఉన్నాను లైఫ్ లో నేను దాని నుంచి విడుదల పోదని ఎంతగానో ప్రయాసపడుతున్నాను ఫలాని వ్యక్తిలో దుష్టాత్మ నాకు కనిపిస్తే వాడిని నేను పక్కకు పెట్టేస్తున్నా వాని మీద ప్రేమను చూపిస్తలేను నేను తీర్పరిగా ఉండిపోతున్నాను అది చేస్తున్న పాపం శ్రమించడైనా నేను ఎవరిని తీర్పు తీర్చకుండా సహాయపడని పో ఈ వరం బహు డేంజరస్ వరం ఈ వరము నీ ఒకవేళ ఉన్నా నువ్వు దీన్ని క్రమంగా సరిగా వాడుకోకపోతే నువ్వేం చేస్తావు నీకు కొందరంటే సహించలేవు కొందరి నువ్వు తాళలేవు కొందరిని నువ్వు భరించలేవు వాంట్లో వానిలో నీకు ఆత్మ కనిపించేటప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాటితో ఇది నేను గమనించిన చాలాసార్లు నా జీవితంలో జరిగినట్లు ప్రభుత్వం నాకు నీ కృప ఈ ప్రభు నేను వీళ్ళని క్షమించాలా వీళ్ళ నా మైండ్ ఎట్లా ఉండకుండా నా మైండ్ తొలగించింది మైండ్ నాకు ఏ ప్రోగ వాళ్ళని పాస్త సంభాషిస్తేప్పుడు ప్రభుత్వా నా స్థానంలో మీరు ఎట్లా సంపాదిస్తారో నేను ఎట్లా నాకు సహాయపడు ప్రభుత్వ నాకు కని నాకు మీ కనికరం కూడా అవసరం ఎందుకంటే ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యయంలో ఒక విషయాన్ని మనం చూస్తుంట చూడటం ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ ఉచయం రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం పై ముప్పై అంటే ఒక నీడలో ఒకడు దయ కలిగి కరుణ క్రీస్తునందు దేవుడు మేము క్షమించిన ప్రకారము వేరుని ఒకరినొకరు క్షమించుడి ఇది నేను పాటించాల చాలా నా లైఫ్ లో ఆయననే చూపిస్తాడు పలాని వ్యక్తి ఇట్లాంటాడు పలాని అనేసి మళ్ళీ వాడి మీద బ్రాండింగ్ చేసి వాని మీద తీర్పరిగా ఉంటే ఎట్లా ఏ వీడు ఇంతే బ్రదర్ ఇప్పుడు ఈ ఫాసర్ ఇంతే బ్రదర్ ఆ సిస్టర్ అంతే బ్రదర్ అంతే బ్రదర్ అంటే నేను ఏమన్నా అంటే నువ్వు ఆ వరాన్ని తప్పుగా వాడుతున్నావు అన్నట్టు ఇది డేంజరస్ వరం అందరికీ ఇస్తలేదు దేవుడు వరాన్ని మిస్హాండిల్ చేసుకుంటే నువ్వు తీరుపరి కాబట్టి మన ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరిని దయగలిగి ఉండాలి వాడి బలైన తది వాడికి ధన వ్యామోహం వాడి పాపం వాడిని అసహించుకుంటారు మనం అసహించుకుంటారు నేర్చే మనం అసహించుకోకుండా ఆ వాడిని క్షమించి ప్రభావ కృప చేపించు ప్రభ ఇతనికి ధనానికి బానిసగాత్మిక సాయపడి ప్రభావ ఇతనికి స్వాతంత్రం ఇప్ప ధనం నుంచి ఎన్నిసార్లు చెప్తా ఉంటాం కదా ఏదా ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి నేను జాబ్ చేస్తున్నాను ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి నేను జాబ్ చేస్తున్నాను ఎయిటీ టూ ఇయర్స్ అనుకుంటా టెన్త్ క్లాస్ అంటే నేను వర్షం ఎయిటీన్ ఇయర్స్ కావచ్చు టెన్త్ క్లాస్ తర్వాత ఒక సంవత్సరం పనిచేసిన దాని తర్వాత మళ్ళీ కాలేజీ దాని తర్వాత ఎయిటీ నైన్ నుంచి పనిచేస్తాను నేను ఇంతవరకు ఈ రోజు వరకు కూడా నేను ఎవరి దగ్గరికి ఒక్క పైసా అడుపుకోలే ఫస్ట్లో నేనేమో లంచ్ చేయకుండా ఉన్నానేమో కానీ ఛాయ్ తాకుండా ఉన్నానేమో కానీ ఎవరి దగ్గర ఒక్క పైస అడగలుగుతారుసారేమో అడిగినా మళ్ళా దాన్ని ఖర్చు పెట్టకుండా అట్లనే చేస్తుంటా దాన్ని ఎప్పుడు ఒక్క దగ్గరికలు ఒక్క పైస నేను కానీ నేను ఇది గమనించిన పైసలు తీసుకుంటారు సరే విశ్వాసం ఉంది కదా ఇస్తారు కానీ పైసలు తీసుకున్న వాడు ఎవరి దగ్గరికలు తీసుకుంటారో ఫోన్ కూడా దిగారు చెప్పండి అన్ని దాలో ఉండగా బహు కటినంగా తిట్టుకుంటారు చెడ్డ చెడ్డ మాట తిప్పుకుంటారు కానీ వీళ్ళు తిట్టగలరా నేను చూసిన ఇది సేవకులను చర్చలు పక్కనే ఇద్దరు కూర్చొని వర్షిప్ చేస్తూ ఉంటారు హాలిలియ పాటలు వాడుతూ ఉంటారు డబ్బులు ఆడితే బ్రదర్ కష్టం ఉంది కదా డబ్బు ఇస్తాడు వీడు అసలేవాడు మొహం తిప్పుకుంటుంటాడు ఫోన్స్ ఎత్తాడు అప్పుడు నీ కోపం వస్తుంది నువ్వు ఏం చేస్తావు తిడుతూ అండి అప్పుడు ఇది ఎఫ్ఎస్ లో రాసిన పత్రిక నాలుగు వందల ముప్పై రెండవ కష్టము నువ్వు ఉల్లంఘించినట్లే కదా ఆధ్యాత్మికమే కదా పాపమే కదా అందుకే కొందరు అడిగినప్పుడు డబ్బులు ఇస్తానే తప్పక్క ఇస్తానే నా కష్టం ఉన్న అంత కదా కష్టం ఉంటాడు కదా అంత ఇంత ఇస్తాను రూపాయలు అడిగితే నా ఇంతేమైనా ఇంత ఇస్తాను ఐదు ఉంటే అని కొందరు వేలు అడుగుతుంటారు వేలు వేలు అడుగుతుంటారు మనం అంత ఇవ్వలేము బట్ అంత అయితే తెచ్చేస్తాను ఇప్పుడు పరిస్థితి వాళ్ళు మొన్న ఒక సిస్టర్ ఒక పదివేలు కావాలి బ్రదర్ అది అసలు మనం మినిస్టర్లనే రాదే ఆమె అంత టచ్ లేదు మనం చెప్పే మాటలు కూడా వాళ్ళు వినరు మన బోధన లేరు సడన్లీ పదివేలు అంటే నేను నాకు తెలుసు ఆ సిస్టర్కి ఏ ఉద్యోగం లేదు ఆమె ఎట్లా పే చేయగలదు నేను ఎక్కడికెళ్ళి అరేంజ్ చేస్తాను ఒక బ్రదర్ పెండ్లి కూతురు పెండ్లి కంటే ఎక్కడి నుంచో పోయి లోన్ అరేంజ్ చేశాను ఇంకొక అతను నాకంటే జీతం ఎక్కువ కానీ డబ్బు అవసరం ఉంటే నన్ను నేను అరేంజ్ చేసిన బ్యాంక్ల నుంచి నాకు తెలుసు ఆయన ఇవ్వడం నాకు తెలుసు ఇవ్వడం నేను మటుకు క్లీన్ చేసుకున్నారు లోన్ బట్ ఆయన ఇవ్వడం నాకు తెలుసు ఎర్టీ పర్సెంట్ నాకు తెలుసు కానీ ఆయన ద్వారా ఎంతోమంది బెనిఫిట్ పొందుకుతా ఉంటారు అందుకు నేను ఆయనని అట్లనే పెట్టుకుంటాను మన బ్రదర్స్ కి సిస్టర్స్ కి చాలా హెల్ప్ చేస్తా ఆయన అందుకని నేను పెట్టుకుంటాను ఇట్లాంటి ఎన్నో వస్తూ ఉంటాయి సేవలో అటన్నిటినీ నువ్వు ఒక అన్నింటి లాగా ప్రవర్తిస్తావా లేక ఈ ముప్పై రెండో వర్షాలు చెప్పినట్లు ఒకరి ఒకరు దయగలిగి కరుణా హృదయం లేదు కరుణాహృదయాలు అంటే చెప్పినట్టు ఎట్లుంటుంది కానీ అట్లా దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడు క్షమించాలా నాకు తెలుసు నీ పొరుగు మంది ఏది ఆశించకూడదు వాళ్ళు ఎట్లా తీసుకుంటావు ఎదుటి వాడి డబ్బులు అంటే నువ్వు పద ఆగి నీ కదా నీ లైఫ్ లో ఎట్లా పోతావు పరిలోకానికి ఒక దగ్గరికి వెళ్ళి డబ్బు ఆశించి డబ్బు తీసుకొని నువ్వు తల్ల దిప్పుకొని తిరుగుతావుంటే నువ్వు ఉల్లంఘించినట్లే కదా పొరుగు మంది ఆశించును ఆశించకూడే అంటే ఆశించును అంటే నువ్వు తప్పు చేసినట్టే పాపం చేసినట్లే కదా పాపమే కదా పది ఆగ్లు పాటించకపోవడం కూడా బాగుంది అంటే నిన్ను వల్ల నీ కొరకు నువ్వు ప్రేమించలేదు అన్నట్టే కదా వాళ్ళు చూసినప్పుడల్లా నీ కోపం వస్తుంది వీళ్ళు ఎప్పుడు నా ఇంట పైసలు కొరకు వస్తారా అరే నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గర పోయినప్పుడు అడిగినప్పుడు తలం పొందేనా రిటర్న్ చేయాలంటేనే తలంపు వస్తుంది కదా ఇది బహు బాహాటంగా నేను నేను చూసిన చర్చ సిస్టమ్ లేదు దాని ఎవరైనా క్షమించాలా వాళ్ళు ఎవరు డబ్బు మనకి మనకేమో బాధ అనిపిస్తారే నేను ఇంత కష్టపడి డబ్బు ఇచ్చి అని అవసరం ఈ రోజు వరకు కూడా వాళ్ళు రిటర్న్ చేయలేదని బాధ అనిపిస్తుంటే కానీ క్షమించానా ప్రభు మొహం చే దేవుడు నాకు తెలుసు దానికి తగిన ప్రతిఫలం డబుల్ ట్రిబుల్ మెజర్ నాకు డబ్బులు వస్తాయని తెలుసు అయినా కానీ నేనేమి పంచపక్ష పరమణాలు తిననని కూడా తెలుసు తినలేనని కూడా తెలుసు అది ఎవరోకో ఖర్చు అవుతూనే ఉంటాయి ఎక్కడో ఖర్చు అవుతూ ఉంటాయి ఏదో సేవకి ఖర్చు అయిపోతూనే ఈ ఒక్క ప్లేస్ తేనే క్రైస్తవులు అవి స్పష్టంగా తయారు డబ్బు చూడండి రాజుల గ్రంథంలో మీకు ఒక వాక్యాన్ని చూపించిన విద్య చూపిస్తా రేపు అర్జున వీలైతే దీన్ని కంప్లీట్ చేస్తా ఆత్మలను విభజించడం అనేది చూడండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన తెలుసు గురించి ఎలిస నయమాను బేహాచి ఈ ముగ్గురున ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఏంటంటే మొదటిగా ఏం చేస్తుంటే ఇస్రాయల్ దేశపు రాజు దగ్గరికి సిరియా రాజు తన సైన్యాధిపతి నియమాను గురించి ఒక పత్రం రాసి పంపించాడు సైన్యాధిపతి చాలా సంవత్సరాలు నాకు విశ్వాసంగా పనిచేసి ఎన్నో విధాలు గెలిపించాడు అతనికి పుష్టిరోగం వచ్చింది కాబట్టి నువ్వే అతనికి సాయం చేయాలంటే ఇప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు ఒక పత్రిక పంపించింది పంపించినప్పుడు ఇస్రాయల్ రాజుకి తూత చేత ఒక పత్రిక మనం ఆయుధ వర్షంలో చూస్తున్నాం డబ్బించండు బాగా అతడు ఇరవై వెండి లక్ష రూపాయల బంగారం మీకు తెలుసా ఇప్పుడు ఉదాహరణకి ఇది ఎప్పుడు జరిగింది దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది తొమ్మిది వందల సంవత్సర క్రితం జరిగిన స్టోరీ దగ్గర జరిగింది అయితే ఇరవై మనుగుల వెండి ఒక మణుగు అంటే ఎంత తెలుసా మీకు మెజర్మెంట్ తర్వాత ఇదే జ్ఞానవాక్యం అంట ఒక మణుగు అంటే ఎంత తర్వాత లక్ష రూపాయలు విలువ బంగారం అయితే మీరు ఇట్ అర్థం తీసుకోవాల లక్ష ఇరవై వేల రూపాయల బంగారం అంటే ఈరోజు లెక్కేసుకోండి ఈరోజు ఒక తులం బంగారం ఇంత డివైడెడ్ బై అంటే ఆ విలువని లక్ష ఇరవై డివైడ్ చేస్తే దానికి డివైడ్ చేస్తే వచ్చింది అంత అమౌంట్ అన్నట్టు అంత అమౌంట్ బంగారం అన్నట్టు ఉదాహరణకి ఒక తులము ముప్పై అనుకోండి ముప్పై వేల యాభై యాభై వేలు ఉందా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఈరోజు ఈరోజు ఎంత ప్రైస్ ఈరోజు ప్రైసు ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది బ్రదర్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఫార్టీ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది బ్రదర్ ఈరోజు ప్రతిరోజు నేను చూస్తా బ్రదర్ ఇవన్నీ ఈరోజు బంగారం ఎంత ఉంది మీరు అనుకోవచ్చు ఎందుకు బ్రదర్ ప్రతిరోజు చూస్తున్నా విలువంటే ఇలాంటి టైంలో పనికి వస్తుంది వాకింగ్ చెప్పుకోవడానికి ప్రతిరోజు చూస్తా డాలర్ రేట్ ఎంతుంది ఇండియన్ రూపీ పెరుగుతుందా తరుగుతుందా డాలర్ కి పర్ డాలర్ ఎంత ఇవి చూస్తాం బంగారం విలువ ఎంతుంది దాని తర్వాత సిల్వర్ విలువ ఎంతుంది ఇవన్నీ నేను చూస్తాను అన్నట్టు దానికి ఈరోజు లేటెస్ట్ ఏంటంటే పది గ్రాముల బంగారం ఫార్టీ ఉంది అదే రీతిగా సిల్వర్ చూస్తాం న్యూస్ పేపర్లు ఉంటుంది ఇది ఫస్ట్ పేజ్లో లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి అన్ని రేట్లు 10 గ్రాముల సిల్వర్ ఆరు వందల ఇరవై మూడు లక్ష రూపాయలు ఇక అర్థమవుతుందా సిల్వర్ చీపే కదా పది గ్రాములు ఆరు వందల ఇరవై మూడు రూపాయలు అంటే హండ్రెడ్ గ్రామ్స్కి ఆరు వేల చిల్లర హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ ఆరు వేల నువ్వు సిల్వర్ కొనుపెట్టుకున్నా కొత్త కాలానికి వాటిని అమ్మేస్తే నీకు మస్తు డబ్బులు వస్తాయి బంగారం కొనుక్కోలేకపోయినా బంగారం కూడా నువ్వు అక్కడిక్కడ పనికిరాని వాటి మీద ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బుతో బంగారం కొనుక్కున్నావు అనుకో జమ చేస్తే నీకు భవిష్యత్తులో ఎట్లా బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు తగ్గదు బంగారం రేట్ హండ్రెడ్ గ్యారెంటీ అది బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది ఈ రోజు ఆరు నలభై రూపాయలు ఉందంటే ఖచ్చితంగా యాభై దాడుతుంది వచ్చే సంవత్సరం కొన్ని మళ్ళా కొన్ని సంవత్సరాలకి యాభై నుంచి అరవై వేలు పోతుంది అరవై నుంచి లక్ష రూపాయలు కూడా పోతుంది బంగారం నువ్వు ఇప్పుడు జమ చేసి పెట్టుకున్నావు ఈ రోజు నలభై అరవై వేల రూపాయలకి కొనుక్కున్న బంగారము నీకు లక్ష రూపాయలు తెచ్చి పెడతాది భవిష్యత్తులో గ్యారంటీగా అదే బా విలువ వెండి కూడా అంతే ఎందుకంటే వెండి ఆ విగ్రహాల కొరకు వాడుతుంది వెండి కాబట్టి అది విలువ పెరుగుతూనే ఉంటుంది అది కూడా నువ్వు వెండి కొనిపెట్టుకున్నావు వెండి పాత్రలు వెండి చెంచాలు వెండి స్పూన్స్ కొనిపెట్టుకున్నావు అనుకో వెండి చైన్స్ ఆడపిల్లకి గజ్జలు అవి కొనిపెడతా ఉంటుంది అవి జమ చేసి నువ్వు కొత్త కాలానికి వాడు అన్నిటి తీసి అమ్మేస్తే నీకు మస్తు డబ్బు వస్తుంది అట్లా ఎవరు ఆలోచించారు కానీ దూరం పెట్టుకోమని చెప్పారు చర్చలలో మాస్టర్లు అందుకు పేదరికంలో పడేసారు చర్చస్ అన్నిలో ఏమో డైమండ్లు అన్ని జమ చేసుకొని వాడు విపరీత దానికి కూడా వీడేమో రోజు రోజుకి బెగర్ అయిపోతున్నాడు సరే ఈ బంగారం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ సిరియా రాజు గురించి అయితే ఈ విశాల రాజుకి విభేచన వరం లేదు జ్ఞానం లేదు బుద్ధి లేదు కాబట్టి నేనేమన్నా ప్రవక్తన ఇప్పుడు ఇట్లా అండి ఇప్పుడు లక్ష రూపాయలకి ఎన్ని గ్రాముల బంగారం వస్తుంది బిందావి చూసినాం జరిగేదారు ఫార్టీ సిక్స్ కదా ఫార్టీ అంటే మీకు లక్ష ఇరవై ఎన్ని అంటే టెన్ టెన్ ట్వంటీ గ్రామ్స్ దగ్గర దగ్గర థర్టీ గ్రామ్స్ గోల్డ్ వస్తుంది ఈరోజు లెక్క అయితే ఈరోజు లెక్క థర్టీ గ్రామ్స్ అంటే ఈరోజు ఈరోజు థర్టీ గ్రామ్స్ గోల్డ్ లక్ష ఇరవై వేల రూపాయలు అంటే ఒక యాభై సంవత్సరాల ఎంత ఉండే అట్లా చేసుకుంటా లక్ష ఇరవై రూపాయల బంగారము విలువ రెండు వేల ఎనిమిది వందల సంవత్సర క్రితం ఎంత ఉంటుందో వహించుకోవడం అట్లా లెక్క వేసుకోవడమే ధ్యానవాక్యం అందుకు మనము మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి ఉదాహరణకి నువ్వు లోన్ తీసుకుంటావు టెన్ అంటాడు వాడు అరే నువ్వు తీసుకుంది లక్ష రూపాయలు అయితే టెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఒక సంవత్సరానికి నువ్వు ఎంత కడుతున్నావు ఎప్పుడు తీరుతుంది నీకు లెక్క అవి తెలుసుకుంటావు నీకు జ్ఞానం వాక్యం లేకపోతే మోసిపోతావు నువ్వు తీసుకున్న దానికంటే డెబ్బు కడతావు విశాలరాజు తన వస్త్రాలు చింపుకున్న అందుకే వెంట అర్థం కాదా ఇప్పుడు ఇలీషాకి వినబడినప్పుడు నీ వస్త్రాలు ఎందుకు చూపుకుంటున్నావు నాయత పంపించి అతన్ని అన్నప్పుడు నయమాను వచ్చేడు ఎలిషా దగ్గర నిలబడే ఇంటి ముందు ఎలిషా నీవు యోధాన దిగిపోయి ఏడు మార్లు స్నానం చేయి నీ ఒళ్ళు మరల నీవు శుద్ధి బాగు అని అతనితో చెప్పటప్పుడు హృద్రత ఇది కొంచెం కష్టము మనం అనేక సార్లు నేను చెప్తా ఉంటాను దేవుడి సేవకు నీ నోట్ల నుంచి వచ్చేటన్ని నెరవేర్తి నువ్వు విదేత చూపిస్తే ఏం కాదు బ్రదర్ కో బ్రదర్ అన్నప్పుడు నువ్వు విశ్వాసంతో పోతే అవుతుంది కాకపోతే కాదు నయమర్ కోపముచ్చి వాపస్ వెళ్ళిపోయాడు అహం కదా ఒక చిన్నది చెప్పడం వల్ల మార్చుకున్నాడు దాని మనం చూస్తాము నయమారు కలిగిన కుష్టి రోగము అంతా వెళ్ళిపోయినాక ఏం జరిగిందర అడిగిపోయింది పిచ్చోడు ఎవరు మన గేహాజీ నీ బట్టలొద్దు నీ బంగారం వద్దు నా కానీ వాంపస్ట్ పంపించినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు ఆ గేహాజీ తొమ్మిదో ఇరవై రెండు వస్తున్నా ఎదుర్కొని నా నా చేత వర్తమానం పంపి పర్వక శిష్యుల్లో ఇద్దరు యమనులు యమనుడు అది కనుక నీ వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవించాడు నేను అందుకు నా యజమానుడు నీ పనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకుమని బతిమాలి రెండు సంచరాల నాలుగు మనుగుల వెండి బాగా తీసుకుని రెండు సంచరాలు నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు ఇచ్చి తన పని వారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందు వాటిని మోసుకొని పెనట్టు ఎంత బంగారం ఎంత వెండి అయితే ఇద్దరు పనులు మోసుకొని వస్తున్నారు గిహాజీ గిహాజీ అబద్ధికుడు అయిపోయిండి గిహాజీ ధన వ్యామోహంతో అంటే ధన వ్యామోహంలో ఉండే అబద్ధికులు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ సీక్రెట్ నేర్చుకోండి ఇదే బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం ధన వ్యామోహం ఉండే వాళ్ళందరూ అబద్ధికులు అంటే బిజినెస్ చేసేటోళ్ళందరూ అబద్ధికులు హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్గా చెప్పచ్చు మనం ఎవ్వరికైతే ధన వ్యామోహం ఉంటుందో ఖచ్చితంగా అబద్ధికులు కాబట్టి అబద్ధికులు తిండి బొత్తులు మాంత్రికులు పాటిలో కనుక అనార్హులైన వాక్యం పాటంగ వాక్యాన్ని మేము చేస్తున్న ఇంకొక శిక్షణలో అయితే మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఎద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవేగా వారు వెళ్ళిపోయేది సో ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటూ ఆ బలం ఇంకోటి రహస్యం దాచిపెట్టు అతను లోపలికి చూడండి ఎలియా ఎలిషాకి తెలవదనుకోకుండా పిచ్చోడు అతను లోపలికి తన యజమానిని ముందర నిలువగా ఎలిషా వాణిని చూచి గెహాజీ నీవెచ్చ నుంచి వచ్చి అని చూడండి ఈ విషయం కొంచెం కష్టం నేను అదో గొప్పగా కాదు దేవుడు ఖచ్చితంగా ఇవి బయలుపరుస్తాడు నీకు నాకు పలాని వ్యక్తి గురించి పలాని బ్రదర్ గురించి పలాని సిస్టర్ గురించి ప్రభ్వా ఈ సిస్టర్ పరిస్థితి ఏంది ప్రవ్వా నేను ఎట్లా సహకారాలు ప్రభు ఇప్పుడు సిస్టర్ కంటే నాకు చెప్పాడా దేవుడు తప్పక చెప్తాడు ఈ సిస్టర్ ఎటువంటి తప్పిదం చేసింది ప్రభు ఎందుకు ఈ ఇంత శిక్ష ప్రభు ఎందుకు ఈమె ఇంత శ్రమ అంటే చెప్పాడా దేవుడు తప్పక చెప్తాడు కానీ నేను అడగడం బంద్ చేసిన ఒక అప్పుడు అడిగేటన్ని చూపించటం ఇప్పుడు బంద్ చేసిన ఇన్ఫాక్ట్ నేను తీర్పరిని తయారవుతున్నాను నేను తీర్పురిని కావద్దు ప్రేమ సిద్ధాంతం ఇది క్షమించే సిద్ధాంతం ఇది ఇప్పుడు అట్లా స్టార్ట్ ఇప్పుడు బంద్ చేసినట్టు ప్రార్థించేయడం ఆయన కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాడు అన్ని స్టోరీస్ చరిత్ర అంతా పలాంటి వ్యక్తి ఇట్లు ఉన్నాడు అట్లా చేసి ఎట్లా చేసి అట్లా చేసి ఇట్లా చేసిండు ఎవరో ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగిండి ఎక్కడెక్కడ పాపం ఉంది అన్ని కండ్లు కట్టినట్టు సినిమా చూపించాడు చూపిస్తారు దేవుడు అంత దేవుడు మన దేవుడు కానీ నేను అడగా తలుచుకోలేదు ఇంకా ఎందుకంటే అది బహు డేంజరస్ పరిణామాలు దాని పరిణామాలు బహు డేంజరస్ నేను ఎప్పుడు ఆశిస్తున్న చూసినప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తుంటుంది దర్శనం అబ్రదని చూసినప్పుడు అవే సినిమా సీన్స్ గుర్చినట్టు గుర్తుకొస్తుంటే నేను అతని మీద తీర్బరిలాగా ఉండిపోతారే వీడు వేస్ట్ ఫిల్లర్ వీడు ఎట్లా చేసినా ఎట్లా చేసి ఈ సిస్టర్ ఎట్లా చేసింది ఎట్లా జీవించింది ఎంతగా నేను జడ్జిమెంట్ చేస్తున్న వాళ్ళ మీద ఈ మొహం ఈ వరాలు సరిగా వాడుకోకపోతే అందుకు నేను నాకు కొద్దు ప్రభావం ఇట్లాంటి అందుకే బుద్ధి వాక్యం జ్ఞాన వాక్యం దగ్గరే సెటిల్ నా లైఫ్ లో కనీసం కొంతమంది అన్న రక్షణ నడిపించగలని వీటితో దూరం చేసి కొట్టు నేను సిస్టర్ నువ్వు పాపం చేసిన సిస్టర్ అంటే ఆ సిస్టర్ ఎప్పటికి రాదు మా దగ్గరికి దేవుడిని హెచ్చరించిన నువ్వు పాపం చేసిన సిస్టర్ దేవుడికి బయలుపరిచిండు కొంతకాలం కిందట అదే జరిగింది ఒక సిస్టర్ వస్తే అన్న నేను పరాని వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నానంటే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి దేవుని చెప్తున్నా లేదు సిస్టర్ ఇది ఎందుకంటే వాక్యపరంగా ఇది కరెక్ట్ కాదు వివాహం ఆ రోజు నుంచి బంద్ అయిపోయింది ఆయన నా దగ్గరికి రావడం ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చింది నేను చెప్పినా వినకుండా పోయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న ఓ వన్ టూ మంత్స్కే గడిచిపోయింది ఎన్నో ప్రార్థనలు ఎన్నో ఉపవాసాలు ఎన్నెన్నో పేర్లు జయంగా చేయంగా ఓ ఆరు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు కానీ ఇప్పటికి కూడా వాళ్ళు దూరంగానే ఉంటున్నారు నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మనమేమో గొప్పలం కాదు కానీ దేవుడు మనల్ని తన పాత్ర లాగా వాడుకుంటుడు తన మౌత్ లాగా వాడుకుంటాడు నువ్వు నీ గొప్పతనం ఏం లేదు అక్కడ నేను గొప్పని గానే కాదు ఆ విషయాన్ని నిన్ను ఒక మౌత్ లాగా వాడుకుంటాడు ఎందుకంటే ఆయన మాట్లాడాలంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడాడు ఆయన అదృశ్య దేవుడు కాబట్టి ఎవరి ద్వారానైనా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు విధేత చెప్పిస్తే నీ జీవితాన్ని ఎంతగానో ఆశ్రయించడం ఆరోజు ఈరోజు లేదు నీ జీవితంలో ఆశ్రయిదం దుఃఖంతో మునిగిపోయిన వయసు అంతా దాటిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం పిల్లలు పుడతారంట వయజా పిల్లలు పుడతారా ఎంత విశేషమైన అద్భుతకరం జరిగితే కానీ కాదు అది అబద్ధం చెప్పిండు మోసం చేసిండు ధనవ్యాహం కలిగిన వాడు దాచిపెట్టుకున్నాడు గొప్ప ప్రవర్తన కావాల్సిన ఆ దెబ్బతో పోగొట్టుకుని చూడాలి నువ్వు ఎక్కడికి పోయినావు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఈ దాసు నేను ఎక్కడికి పోలేదు ఎన్ని ఒకదాంతర్త ఒకదాంత తర్వాత ఒకదాంత తర్వాత ఎన్ని నాలుగు అవధాలు చెప్పింది ఇప్పుడు అంతట ఎలిసే వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు ఈ భగవం చేసుకోండి ఈ వాక్యంతో ముగిస్తానని ఆ మనుషుడు నయమాని పేరు కూడా ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు సెకండ్ టైం నా మనసు నీతో కూడా రాలేదా ఇది యాక్చువల్గా నా మనసు నీ నా స్పిరిట్ అంది నా ఆత్మ అంది బాగా అర్థం చేసుకోండి నా ఆత్మ నీళ్ళుతో కూడా రాలేదా అంటే నేను చెప్పగలనా ఈరోజు బ్రదర్ సిస్టర్ నా ఆత్మ మీతో పాటు రాలేదా నేను చెప్పగలనా ఏ పాస్తర్ చెప్పగలను చెప్పండి అట్లా వాక్యం సార్ మీరు పలాని ప్రాంతానికి పోతా ఉన్నా సేవకు పోతున్నప్పుడు నా ఆత్మ మీతో పాటు రాలేదా అని నేను మిమ్మల్ని పలాని వ్యక్తి దగ్గరిపోతున్నావు పలాని ఇంటికి పోతున్నావు పలాని బ్రదర్ ఇంటికి పోతున్నా పలాని సిస్టర్ దగ్గర పోతున్నావు బ్రదర్ ఒక బ్రదర్ తప్పు చేసింది చెప్పిన తర్వాత నువ్వు తప్పు చేసినావు బ్రదర్ అనేసి ఇంకా నేను నీకు అంతా గా చెప్పలేదు ఏం తప్ప అనేది ఒక్క మాట నేను చెప్పేవాడినేమో కదా నువ్వు అనవసర ట్రాప్ అయినావు ఎందుకంటే ఎక్కడుంటే దుష్ట శక్తులు నీకు తెలవదు ఆ పరిగెత్తిపోవద్దు దేవుడు కొంతకాలం నిన్ను ఒక లీడర్షిప్ కింద నడిపిస్తాడు దాని తర్వాత నిన్ను లీడర్ గా ఇంకా పసపిల్లవే పసపిల్లవు ఈ విషయం గ్రహించక ఆత్మన వివేచనవరం లేక ఎంతగానో బానిసలేకపోతు ఎంతమంది గొప్ప గొప్ప దేవజన్లు పడిపోయినారు ఇక్కడ కొందరైతే దీని గురించి మీకు తెలుసు కదా ఆయన ఓపెన్ చెప్పిండు ఆయనకి దుఃఖము బాధ ఉన్నప్పుడు సమాధి తోటకపోతే కూర్చుంటాడు అంట ఒక ఆయన్ని సమాధి దగ్గర అక్కడ సమాధానం వస్తుందంట ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జీవిస్తున్నారు సరే మనం మటుకు ఈ సత్యాన్ని గ్రహించిన మనం ఏ రీతిగా జీవించిందా నాకు ఏ మొద్దు ప్రభు అని ఉంటే చాలంటే నేను ఎప్పుడు కూడా ప్రభు నాకు ఏ మొద్దు ఏ ప్రభాని నాకు ఉంటే నాకు లేదంటే నాకు అంతకంటే ఏం ఈ లోకంలో నేను అన్నిటికీ అలవాటు పడ్డవాడిని పస్తులు ఉండగలను ఉపాసం ఉండగలను పైసలు లేపులో బ్రతకగలను ఎవరిని బెగ్గింగ్ చేసుకోకుండా నేను జీవించగలను నాకు తెలుసు ఏ ఆకులు తినాలా ఏ కండగడ్డలు తినాలా ఏ పండ్లు తినాలా ఏ తినొద్దు అన్ని తెలుసు నేర్చుకున్నాను నేను అదే జ్ఞానవాక్యం ఎట్లా బ్రతకాలం నేర్చుకున్నాను తుఫాన్ వచ్చినా ఎండిపోయినా ఎండాకాలం వచ్చినా భూమి దొరుకుకొని ఏ కాయలు తినాలన్నా నేను నేర్చుకున్నాను ఆ జ్ఞానం నాకు ఇచ్చిన దేవుడు కానీ వాటి కొరకు కాదు దొరుకుతుంది ఏ రీతిగా విధేయత చూపించాలి ఆయన కొరకు ఆయన చెప్పిన ప్రతి మాటని ఎట్లా శిరస వహించాలా నేను ప్రయాసపడుతుంది నా లైఫ్ అంతే కాబట్టి ఈ వరాలు అందరూ పొందుకోవాలా జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకొని పాటించడం నేర్చుకోవాలా ఆయన వెంట వెంట అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటాడు అటు కృపర ప్రభు మీకు అంతరించిన ఆర్థిస్తారు పరశుద్ధు తండ్రి మీకు పడునాను ప్రభు చాలా కాలం ప్రభు మీరు మరోసారి మా అక్కడ రిలీజ్ ఇచ్చేందుకు మీకు ఎంతో వల్ల ఆరంభ ఎంత డేంజరస్ కూడా మీరు చూపిస్తారు కానీ ప్రభావ దీనికి తగిన మెచ్యూరిటీ అవసరం అనుభవం అవసరం ప్రభావ క్షమించి ప్రేమించే గుణం అవసరం లేని ఎందుకంటే ఒక వ్యక్తి చరిత్రని మీద ఒక వ్యక్తిలో ఉన్న దుష్ట ఆత్మల ఒక వ్యక్తిలో ఉన్న ఎటువంటి అపవిత్రతలు మీరు ఆ ఆత్మ ఆ మనిషి ఆత్మ ఎట్లా చేస్తుంది ఎటట్టు పరిస్తుంది మీరు మాకు చూపించినప్పుడు వారి మీద తీర్పు తీర్చకుండా ప్రభావ వారికి పరిష్కారం చూపించడం కూడా కదా ఈ లోకంలో మేము ఉన్నది అందుకరకు మీరు ఆ కానీ ప్రభావ నేను ఎవ గొప్పని వాడు తక్కువ అనేసి కాకుండా నేను జాగ్రత్తగా ఉండి కూడా సహాయపడమని ఆర్థిస్తున్నాం నిన్ను వారందరినీ ఆశ్రయించి మైమానం నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఓకే సార్ నా వాయిస్ వినిపిస్తుంది కదా వినబడుతుందండి సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి సంపన్నడ నీకు అన్నాాలయ్య గొప్ప దేవ ఇక్కడ చిన్న కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరూ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సచీలకలో నిలబెట్టిన ప్రభా నైనా కృప విడి కృప మాకు అనుగ్రీంచినారు ఎంతగానో బలపరిచినారు ప్రయత్నించిన తండ్రి నీకు ఎంతో వందలు ప్రభావ ఈ యొక్క మధ్య కన్న సమయంలోనైనా మీ వాక్యం చేత మీరు నైనా ఎస్ అయ్య నా తండ్రి కృపావరాల గురించి ప్రభావ అనేక పర్యాలించి ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రభావం వాళ్ళు పరిస్తున్నారనైనా ఎన్నో విషయాలు ప్రభావాన్ని మీరు మాతో మాట్లాడుతున్నందుకే నీకు ఎంతో వర్ణాలు ఎస్ జ్ఞాన వాక్యం బుద్ధి వాక్యం గురించి మీరు మాట్లాడినారు ప్రభా వివేచన ఉన్నప్పుడు దాని ఎలాంటి విధా విధానాలు వస్తాయని మీరు చూపించినారు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి కూడా మేము చూపించినారు నైనా గొప్పదేవన తండ్రి ప్రతి ఒక్కరి పట్ల ప్రభావ మీకు కరుణ హృదయం కలిగి ఒకరినొకరు మేము క్షమించాల మీరు ఎట్లా మమ్మల్ని క్షమించినారు మేము కూడా అనేకులు మేము క్షమించాల ఒకవేళ ప్రభ ఎవరినైనా మీకు క్షమించలేని స్థితిలో ఉంటే మాకు చూపించమని ప్రార్థిస్త మాకు బయలుపరచండి ప్రభ గొప్ప దేవ ఈసయానికి ఎంతో వందాలు ప్రభా ప్రతి హృదయం ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభావ మీకు క్షమించాల ప్రభావ నా దేవ నా ప్రభా నిసయ నా దేవానికి ఎంతో వందాలు ఇసయ్య మీలాంటి మనసు హృదయం మాకు అనుగ్రహించినయన తండ్రి మేము మేము మీ వశయంలో ఉండాలి ప్రభావ నైనా ఈసయ నా తమలో మీ వశ పరచుకోండి ప్రభావ మీరు తప్ప ఈ లోపల మాకు ఏది అక్కర్లేదు ప్రభావ సమస్తం మీలో ఉంది ప్రభ నా దేవనాథండి ప్రతి క్షణంలో అయినా మీ అందే ప్రభా మేము ఆశ కలిగే ప్రభా మీ చిత్తాన్ని నిర్వ నిర్వతించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయను అయినా వాటిని శరసావాయించి ప్రభా పాటించే తయారు చేయకు అదిష్టమైన గొప్ప దేవనాథాన్ని మాకు జ్ఞానవాక్యం బుద్ధివాక్యం ఎంతో అవసరం ప్రభా ఎందుకంటే ప్రభా ఎన్నో విషయాలు ప్రభావ మాకు ఎంతగానో ప్రభా సాధనం ప్రేమతో ఊపిక్తోని ప్రభావ మీరు మాతో మాట్లాడనారు ప్రభా ప్రేమించిన దేవానికి ఎంతో అన్నారు ప్రభా మీకు స్వరం మేము విని ప్రభావ దాని ప్రకారం మీరు పాటించాలా మృదయాలు వాటిని భద్రపరచుకొని వాటి అలాంటి కృప మాకు అనుగ్రించాను కృప మా గిఫ్ట్స్ మాకు అనుగ్రించినైనా ఓ ప్రభుని ప్రభావ సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాటిని మేము వాడుకోవాలో ఓ ప్రభా ఒకవేళ మాకు వివేచన వరకు ఉంటే ప్రోభ నైనా మాకు మీరు అనుగరిస్తే గొప్ప దేవ పతిథి ప్రవణ అతని ఎవరిని కూడా తిరుపతిగా ఉండకుండా ప్రభావ ప్రతి ఒక్కరిని కరుణ హృదయం వాటిని చూస్తే మీకు ప్రేమ ఉప్పంగళ ప్రభావాలు కరుణ జాలి కరుణ ఉప్పంగల ప్రభావాలు ప్రభావ అలాంటి ఆత్మ కనుగరించినైనా ఆ రీతిగా బిడల్ని ఏ స్థితిలో నుంచి ఉండరు వాళ్ళు తిరిగి ప్రభావ మీ చేతకి ఎట్లా నడిపించాలో మీరు సొల్యూషన్స్ ఇవాలో ప్రభావ అలాంటి జ్ఞానమా అనుగరించాలాంటి వివేచన మా కనుగరించినైనా ఉపమయ్యడానికి ఎంతో మీకు మనసు కలిగి ఉండాలి మా స్థానంలో ప్రభావ మీరు ఎట్లా ఉంటారు ప్రమస్థ ప్రవర్తనలో ప్రతి దశలన్నైవి ఆ రీతిలో మేము ఉండాలా ప్రభావం తప్ప మా రూపంలో మాకు ఏం అక్కర్లేదు ప్రభావ రూపాయ మీరే సాయపడమని ప్రాధిష్టం నేను నా దే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు నీకు ఎంతో వందలు ఇస్తాయా నీకు ఈ వాక్యాలు ప్రభావ తిరిగి తిరిగి ప్రభావం వినాల మెమర్ వేసుకోవాలి ప్రభావ ఏదో విషయాలు ప్రభావం చెప్పినట్టు అని తుమ్ము పాటించాలా వాటి సంఘాలకు ప్రకటించాల ప్రభా దేవా ఎందుకంటే సంఘాల జ్ఞానం లేదు ప్రభావ బుద్ధి వాక్యం జ్ఞానవాక్యం లేదు వివేచనవరం లేదు ప్రభావ అందుకే ప్రభావ మోసపోతున్నారు ఏం చేయాలా ఏం తెలియని శక్తులు ఉంటున్నారు ప్రభావ అధికరించమని ప్రాదిష్టం కృపజపించండి అయినా వాళ్ళు ఏ రీతిగా ప్రభావ సంఘాలు మీరు మాకు ఎందుకు ఇన్ని ఇన్ని విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారంటే ప్రభావ వాటిని మేము పాటించి మా జీతాలు అవలంబించుకొని వాటిని ప్రకటించాలని అనుభవపూర్వకంగా అలాంటి ఆత్మీయమైన అనుభవాలకు మమ్మల్ని అందరూ నడిపించమని గొప్ప దేవాక్యం ద్వారా మాట్లాడేందుకే నీకు ఎంతో అన్నా ఈసయ వాక్యం చెప్పిన చంద్రశేఖర ముట్టండి ప్రవానికి మంచి ఆరించి బలపరచండి ఇంకా మీ వాక్ శిక్తాన్ని గరించినైనా వాకు ధైర్యంగా ఇంకా అనేక విషయాలు విశదీకరించిన మీ వాక్యాన్ని ప్రకటించలాగనా ఇంకా ప్రభావ మీరు బలపరచం నూతనంగా ప్రభావ మీ ఆత్మతో ఇంకా నింపండి ప్రభావ అయినా ఈసయ అనేక మంది విషయాలు బయలుపరచమని ప్రధిష్టమైన ఓ దేవ అనేక చోట్ల మీ వాక్యాన్ని ఓ ప్రభావ ప్రకటించాలి అనేక మీకు చెంత నడిపించినయన ఒక ధైర్యంగా మీ వాక్యం ప్రకటించాలని మీ కృప జని ప్రార్థిస్తుండేనా కుటుంబ చుట్టాకీ కంచి పెట్టండి అయినా మీ దూతల కాదులు అనుగ్రహించండి మీ కృపలు భద్రపరచుకున్న కెరియర్స్ నిశీలించి మనం ప్రార్థిస్తుండేనా సరిగా మంచి ఆరోగ్యం దయచేసే బలగా వాడుకొని ఎంపీ పేపర్ కొన్ని ప్రదర్శిస్తారు అందరి గురించి మీరు ప్రార్థిస్తున్నాను పేరు పేరు ప్రతి కుటుంబం మీద అందరి గురించి ప్రార్థిస్తున్నాను పేరు బాలపరచండి నూతనమైన అభిషేకంతో నింపిన తర్వాత ఇచ్చిన కృపా వారాలు గెలిచిన తర్వాత మీకు గుర్తించిన అలాంటి కృప మాకు అనుకరించిన కృతజ్ఞత సర్వశక్తి మంత్రుల సర్వాధికారి వేలాది దుద్దలతో కూడిన మహానుద్రమైన గొప్ప దీవానీ కేస్తూ ఉన్నా తండ్రి దేవాయత్స ప్రభా ఈ రోజు ప్రభా మరి వాక్యం చేత ప్రభా మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలి తండ్రి దేవాయత్ ప్రభ ఎవ్రీడే ప్రభా ఈ యొక్క కృపావరణ కోసం ప్రభా మరి ఎన్నో విశేషాలు మీరు మాకు బయలుపరిచి మాకు పెళ్లి చేసినందుకు నీకు లెక్కలేని వందనాలి ప్రభా విన్న ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేము ఏ విధంగా పాటించాలో మరి అన్నిట్లో బ్యాలెన్స్ గా ఉండేటకు సహాయపడం తండ్రి దేవాయత్స ప్రభా అడగడి ఉన్న ప్రభా యొక్క అస్తం మాకు తోడించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం తండీ జ్ఞానము కావాలి ప్రభావ బుద్ధి కూడా కావాలి ప్రభావ దేవ మరి ప్రతి కూడా ప్రభా మేము వర్దిల్లాలంటే ప్రభా కేవలం ప్రభ మీ ఆత్మ మాలో ఉంటేనే ప్రభా ఇవంటి విషయంలో మాకు గైడెన్స్ ఇచ్చి నడిపించే దేవుడు ప్రభా నివా మరి మీరు మాకు తోడేజ్ నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి నిమ నీకే స్తోత్రం నీకేవనాలండి దేవాయత్స ప్రభావ మరి ఎవరిడే కూడా ప్రభా నీ యొక్క మేము వర్దిలాల ప్రభా ప్రతి రోజు కూడా ప్రభ నీ వాక్యాన్ని ధ్యానించాలి దాని ప్రకారం మేము తండ్రి దేవాయజ్ ప్రభ ఏ విధంగా జీవించాలి ఏ విధంగా నడుచుకోవాలా ప్రతి కూడా ప్రభా మేము పర్ఫెక్ట్ గా ఉంటేనే ప్రభ ఇతరులకు చెప్పగలుగుతాం తండ్రి దేవాయజ్జు ప్రభా మా జీవితాన్ని సరిదిద్దుకోవాలా ప్రభ ఏసే మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయజ్జు ప్రభా అన్ని ముందుగా ప్రభా మీరు ప్రభా మార్థం నుండి ప్రభ మాకు ప్రేరేపించి ప్రతి విషయంలో కూడా ప్రభా బయలుపరిచే సరైన మార్గంలోకి నడిపిస్తున్న గొప్ప దైవానికి బదరాలు తండ్రి కృతజ్ఞతలు ప్రభా స్థుతులు స్తూత కళనీయ రజ దేవా ప్రభా మరి బుద్ధి జ్ఞానము ప్రభా మరి నీ యొక్క హస్తంలో ఉన్నాయి కాబట్టి ప్రభా అవన్నీ మా మీద కుమరించడిపించమని ప్రార్థిస్తాం తండ్రి ఇవన్నీకే స్తూతం నీకే ఉండాలి తండ్రి దేవాయప్రభా ప్రతి వారికి కూడా ప్రభావం మేము ధైర్యంగా సత్యాన్ని ప్రకటింపచ్చాలి ప్రభా కాబట్టి మా బిహేవియర్ ఎవ్రీథింగ్ మేము టోటీగా చేంజ్ చేసుకోవాలి ప్రభా మార్చుకోవాలి ప్రభా అప్పుడైతేనే ప్రభా ప్రతి దాంట్లో మేము చూడగలుగుతాం ప్రభా మాత్మైతే మీరు మీ ఇప్పండి ప్రభా ఏసీ నీకే స్థూతం వెళ్తండి దేవాయప్రభ మాత్మ తాకి ముట్టి స్వస్థ పరిచే ప్రభావ ప్రతి దాంట్లో మేము అనుభవూర్వకమైన సేవ మేము చేయాలి ప్రభా మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తుందండికే స్థితం నీకేం వెళ్తండి దేవాయు బ్రహ్మ మా లేబ్రేరే గుడ ప్రభావ ప్రతి వారి కోసం మేము భారంగా ప్రార్థన చేయాలి ప్రభా దేవా దినాలు చూసిన ప్రభావ ఎంతో ప్రభ ప్రతి వారి పైన ప్రభా మేము కనుక చూపించాలి ప్రభావ వారి కొరకు మేము ప్రార్థన ప్రభ మాకు క్షమా గుణంని దయచని ప్రభా దేవాయిచు ప్రభా క్రీస్తు కలిగిన గుణగాన్ని మాకు రావాల్సిందే ప్రభా దేవాయిచు ప్రభ నీ యొక్క గుణగా మాకు దయచేమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నీకేస్తవుతం నీకేమని తండ్రి దేవాయిచు ప్రభా ఏ విషయంలో కూడా ప్రభా కోపపడడానికి వీలే ప్రభా ప్రతి విషయంలో మేము తగ్గించుకోవాలి ప్రభా ఎక్కడికోవడం ప్రభావ మేము తగ్గించుకోవాలా దేవాయిచు ప్రభా చివే దసలలో ప్రతి విషయంలో కూడా మీరు పెట్టిన ప్రతి పరీక్షలో మేము విజయం పొందాలా ప్రభా ఏసే మరి మీద మాకు తోడ ఇంటి దేవాయసు ప్రభా ప్రతి దేశానికి కాపాడండి రక్షించండి ప్రభ ప్రతి దేశం మొదలు కూడా ప్రభా శాంతి సమాధానం దయించండి ప్రభ ప్రతి సంఘాలను మీరు దీవించని ప్రభా ప్రభా ఈసం పట్ల కన కనికరించండి దయ చూపించండి దేవాయసు ప్రభా లక్ష నలభై నాలుగు వేల మంది దీవించండి ఆచరించి తెంపండి ప్రభా వారి కుటుంబాలను కూడా మీరు కాపాడండి ప్రభ ఆదరించండి ప్రభా నీ కే స్తోతం నీకే మరి మీ యొక్క రాకడి ఎంతో త్వరలో ఉంది ప్రభ ఎవ్రీథింగ్ ప్రభా మీరు చెప్పిన ప్రతిదీ నెరవేరుతుంది ప్రభ కాబట్టి ప్రభా అది మేము తెలుసుకుని ప్రభా మేము ఇంకా చక్కపరచుకునే ప్రభా బుద్ధి కలిగిన కన్యకల్లాగా మేము జీవించడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రం నీకేం వెళ్తాండి ప్రభా మరి మాత్మని చెత్తకు అప్పగిస్తు ప్రభా నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏ చుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడు ఈ వేల దూతలు చేసుకునే అడుగు భక్తులు నాయకు పరిశుద్ధ నామని బట్టిన మధ్యాహ్న కాల సమయంలో నాయన నాయన యొక్క సన్నిధిలో చేరి నాయన ఆరాధించే సమయమును మాకు ఇచ్చినందుకు మీ ధన్యులున్నాయా అవునయ్యా నాకంటే గొప్పవారు మహాగణులు నాయన ఐశ్వర్యవంతులు నా తండ్రి అయ్యా ఒక దినమున చూడలేక నాయన ఎంతో మంది మరణిస్తుంటుండగా నీవైతే నాయన నీవు సజీవుడు నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాచి భద్రపరుస్తున్నందుకు నీకు కొందో నాయన చెప్పిన రీతిగా నాయన మేము ఆ వాక్యంలో మేము బుద్ధిగా మేము ఎలా ఉండాలి నాయన వాక్యంలోన తండ్రి మేము నేర్చుకున్న ఆయన కూడా రీతిగా నాయన మీ చెప్పులాగా ఇక్కడ చెప్పండి ఎందుకంటే నా ప్రభా నిజమే నాయన నాయన నీ గురించి నా తండ్రి అనేకులకి నాయన తెలియదు నాయన అలా నాయన తెలుసుకుని నా తండ్రి ప్రతి ఒక్కరికి మారు మనసు నైనా వచ్చేలాగా ఉన్న తండ్రి నీ స్వార్థ ఎలా చెప్పాలో నాయన మాకు నేర్పించి మళ్ళీ నాయన తండ్రి మమ్మీ నా తండ్రి మేము నాయన మీకు ఇంకా ఏమైనా ఆయాసకరమైన పనులు చేస్తున్నాము ఇతరులను క్షమించలేకుండా ఉన్నామేమో నా ప్రభావ అయ్యా క్షమించే గుణమును బుద్ధిని జ్ఞానమున్నాయన మాకు దయచేయండి గొప్ప దేవాన్ని కొనునాలు చెప్పబడిన వాక్యం ఉన్నాయన మీరు దీవించండి అయ్యా హృదయాల్లో ఫలింపు చేసుకున్నాయన ఇతరులకు బోధించలేకన్నాయన ఇక్కడికి చూపు మని నాయన నశించిపోతున్న ఆత్మలను ఆయన నత్తండి ఎన్నో ఉన్న నాయన అటు ఆత్మలను ఆయన నాయన నీవు నిజరక్షకుడివ్ ఆయన తెలుసుకునేలాగా ఉన్న ఆయన మేము వారికి నత్తండి చెప్పి నత్తండి అయ్యా చెప్పటానికి నాయన ఉంచండి సహాయం చేయండి అయ్యా ఈ సన్నిధి నికృప ప్రతి ఒక్కరికి నైనా తోడుగా ఉంచి సహాయం చేయండి ముందున్న సమయాన్ని నత్తండి విశానామూలు అప్పించుకుంటూ మన ప్రభు ఏసు క్రీస్తుక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అండిగాక ఆమెన్ సిస్టర్ రెజస్టర్ <laughs> రెజస్టర్ <laughs>